గణపతిజం బ్రహ్మణా బ్రహ్మణి శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాచార్య పద్యంబే గురు పరంపరా ్యాయమాని చుత్రమో ఫలమింద్రియాణి సర్వాణి పర్వ బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుల్యాం మ్రహ్మ నిరాకరోత్రాకరణ నిరాకరణం మేస్సురతేపనిషత్సూర్మా ేమీ కంతుౌహప్రజాతూర్వాలంకృతనౌ పరిష్కృత భూప్రాదశరావేక్ అవేక్ష సౌహ సాధ్వలంకృతనౌ పరిష్కృత భూత అవేక్ష్యాంచ్రా సౌ ప్రజాపతివాచ్య కేవలం అది జపాత్మరావాద ఛాయాతరత్ దేహసంబద్ధ అలంకారాదివత్వర వాక్యం చెప్పాలి ఓకే దేహస్ అనాత్మతం ఉదశరావాద్యమాన సన్నిమిత్త అనా సిద్ధం ఉదసరావాద ఛాయాకరత్వా అలంకారాదివత్ నేను ఒక అనుమాన ప్రయోజనం చెప్తాను చూడండి అనుమానం అంటే తెలుగు అనుమానం కాదు వేదాంతతో అనుమానం అంటే ఇన్ఫరెంట్ సిజిజం అంట సో పర్వతో వర్ణిమాన్ భూమాన్ పర్వతము వన్ణిగలది ఇందువల్ల భూమా ఈ అనుమానంలో కొంచెం టెక్నికల్ వర్డ్స్ మీరు పట్టుకోవచ్చు ఇప్పుడు దీంట్లో సాధ్యం ఏమిటి వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గెటింగ్ ఎస్టాబ్లిష్ వన్ హిమాంసం దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అవునండి మీద ఈ సాధ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు పర్వతం మీద దాన్ని పక్షము అంటారు పర్వతం పక్షం అండ్ సాధ్యం ఏమిటి వన్ అంటే వన్ కలిగి ఉంది తర్వాత ధూమాతన్నది హేతువు అని అంటారు వన్ని ఉండే మీరు ఏ హేతు హోగా అనే హేతు సో ధూమమును హేతువు అని లింగము అని కూడా అంటారు లింగము అంటే సూచించేది కాబట్టి పర్వతో వన్మాన్ ధూమాండే దృష్టాంతం చెప్పాలి దృష్టాంతం మహాను సహా అంటే చికెన్ కిక్షన్ లో మనకి అనుభవం వస్తుంది కిషన్లో వచ్చిన అనుభవాన్ని బట్టి దానికి అప్లైకిస్తా ఉంటాము ఇది దృష్టాంత నాలుగు వస్తుంది కదా నాలుగు నాలుగు అంశాలు వస్తాయి ఏమిటి పక్షము పర్వత అణ్యుమా సాధ్యము ధూమాత్ లింగము యథా మహానుస మహానుసం దృష్టాంతం దృష్టాంతము సో తథా అని అంటారు తర్వాత ఇంకో మాట నిగమనము అని అంటారు అంటే ఎలాగైతే మహానసంలో మహానసం అంటే కిచెన్ కిచెన్ లో పొగున్నప్పుడు తప్పనిసరిగా నిసుకుంటుందో ఆ అక్కడ పొగుంది కాబట్టి మనకి నిశ్చయం అయిపోయింది అది మరి కదా ఇది అనుమానం ఇప్పుడు చెప్తా చూసుకుంట ఇప్పుడు ఆ దేహమునకు పెట్టుకున్న అలంకారము అది ఆత్మగా అనాత్మగా అనాత్మండి అనాత్మ అది తెలిసింది కదా అది దాంట్లో ఏమో సందేహం లేదు దాన్ని బట్టి ఎలాగా ఇప్పుడు అనుమానం చేస్తున్నాం అలాగా దేహ అనాత్మ ఛాయాకరత్వా దేహ సంబద్ధ అలంకారాదివత్ మహానసవత్ యథాన్నా ఒకటే యథా మహానస అంటే వివాహమా సో ఇప్పుడు చూడండి దేహము అనాత్మ ందువల్ల కానబడుతోంది కనుక నీడని కలిగిస్తోంది కనుక నీడని కలిగిస్తే అనాత్మ ఎందుకు అవుతుంది దృష్టాంతం ఏదైనా చెప్పాలి కదా ఏ దృష్టాంతం దేహ సంబద్ధ అలంకారాధిపత్ దేహమునతో తగిలించుకున్న అలంకారములు మొదలైనవి నీడను కలిగిస్తున్నాయి అవి అనాత్ములు అదే విధంగా నీడని కలిగిస్తోంది కాబట్టి దేహము కూడా అనాత్మ తెలిసిందండి అది అనుమానం ఇప్పుడు చూడండి సో ఉదశరావాదవు ఇప్పుడు ఇక్కడ ఏమిటేమిటి అనాత్మలు దేహము అనాత్మ కాయ అనాత్మ కాయ కూడా అనాత్మయ సో దేహము కూడా అనాత్మయ సో ఉదశరాలు మొదలైన వాటి ఎందు ఛాయకి ఛాయ షష్ఠికి ప్రథమార్థం చెప్పాలి స్వం వచ్చింది కదా స్వం వచ్చి కన్మిస్త దేహస్థే అనాత్మత్వం అంటున్నారు కదా సో షష్ఠి ఆ ఛాయ అనాత్మ తర్వాత ఛాయకి నిమిత్తమైన దేవికి తన్నిమిత్త దేహస్థ ఆ ఛాయకు నిమిత్తమైనది దేహం ఉన్నప్పుడే ఛాయ కొడుతుంది ఆ దేహము కూడా అనాత్మ ఇందువల్ల అనాత్మత్వం సిద్ధం అది సిద్ధించింది అది మనం హేతువులతో సిద్ధింపజేస్తాం ఎందువల్ల ఉదశరా ఉదశరామము మొదలగు వాటి ఎందు నీడను కలిగిస్తోంది కాబట్టి అది హేతు దానికి దృష్టాంతం ఏమిటి దేహ సంబద్ధ అలంకారాధివత్ దేహములకు పెట్టుకున్న అలంకారములు మొదలైనవి ఎలాగైతే నీడను కలిగిస్తూ ఉన్నాయో అండ్ అనాత్మగా ఉన్నాయో నేడ పడింది అంటే అది ఆత్మ ఎలా అవుతుందండి ఎందుకంటే నీడ పడింది అంటే ఆ నీడ పడింది అనే సత్యాన్ని గుర్తించిన చేతన పురుషుడు ఆత్మ అవుతాడు గాని ఆ నేడ నేడ ఆత్మ అవుతుంది అలాగే నేడ ఆత్మ కాదు నేడకి నిమిత్తమైన అలంకారం కూడా ఆత్మ కాదు అలాగే క్షాయాత్మ అంటే ఛాయన అజ్ఞానం చేత ఆత్మగా స్వీకరించారు కాబట్టి దానికి ఛాయాత్మ అని చేపట్టారు దేహాన్ని అజ్ఞానం చేత ఆత్మగా స్వీకరిస్తే దాన్ని దేహాత్మ అంటారు జీవుని అజ్ఞానం చేత ఆత్మగా స్వీకరిస్తే దాన్ని జీవాత్మ అంటారు ఇవన్నీ ఈ పొరపాట్లన్నీ చేయటం మానేసి తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటే దాన్ని పరమాత్మ అని బ్రహ్మాత్మ అని అంటారు కాబట్టి ఈ ఛాయాత్మ ఏది కలదో అది అది ఆత్మ కాదు అలంకారం యొక్క ఛాయ అది ఆత్మయ కాదు అలంకారము ఆత్మగా కాదు దేహము యొక్క ఛాయ ఆత్మగా కాదు దేహము ఆత్మగా కాదు ఇన్ని విషయాలను ఇంతటి లోతైన పరిశీలన చేసి ఆ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే చూడండి మనం అనుకోవచ్చు ఇంట్లో ఏం పరిశీలన చేస్తామండి ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం మనవులు అందరూ చూసుకునే ముఖంలో అర్థం చూసుకుంటూనే ఉన్నారు ముఖాన్ని ఉన్నారు అద్దెల్లో కనపడింది కాబట్టి ఇది అనాత్మ అని అనుకోమంటే ఎలా అనుకుంటారు ప్రపంచంలో అలా ఎల్లలో అనుకోవటం లేదు అని మీరు కనుక ప్రొటెస్ట్ చేస్తే నేనైతే నాకు హెల్ప్ ఎందుకంటే వేదాంతంలో మిస్టేక్స్ ఎటువంటి మిస్టేక్స్ ఇక్కడ ఎనాలైజ్ చేస్తారంటే ప్రపంచంలో అందరూ ఏ మిస్టేక్ ఉంటారో ఆ మిస్టేక్ని ఇక్కడ ఎనలైజ్ చేస్తారు ప్రపంచంలో ఓ దేశంలో ఓ ప్రాంతంలో మూల ఓ మిస్టేక్ చేస్తున్నారనుకోండి ఆ మిస్టేక్ వేదాంతంలో ఎనలైస్తో ద మోస్ట్ జనరల్ ట్రూత్స్ ని వేదాంతంలో ఎనలైస్ చేస్తారు లెటర్ అండ్ ఆల్ స్పెసిఫిసిటీ అండ్ పర్టికులర్టీని అవాయిడ్ చేస్తే గానీ వాడు ఫిలిసాఫికల్ ట్రూత్స్ అసలు అండర్స్టాండ్ చేసుకోలేదంటీజ్ వెరీ ట్రూత్ మీరు అసలు స్పెసిఫిక్ పర్టికులర్ అసలు దాని దోరుగులు అనకూడదు అంటే దాని ముందు ఏ రకమైన శ్రద్ద శక్తిత్వ భావన ఉండరాదు అప్పుడు మాత్రమే మీకు వేదాంతానికి సంబంధించిన సత్యాల అలవాటు అవుతాయి ఇప్పుడు నేలం చూసి ఇది పృథివీ అని ఎదురుకు వెళ్ళిపోవాలి డైరెక్ట్ గా అంతేకాని ఇది హైదరాబాదు ఇంట్లో ఇది ఈ ఇది మా ప్లాట్ అని అలా ఆలోచించి వాడికి ఫిలసాఫికల్ ప్రూత్ ఎలా తెలుస్తే మరి డైరెక్ట్ గా పృథివీకి వెళ్ళిపోవాలి నేను ఆశ్చర్యపోయాను అంటే మానవుడిని వర్తిస్తూ ఇలా పనిచేస్తున్నా అని నాకు అది పెద్ద వండర్ ఏంటంటే స్వామీజీ కంగ్రాచులేషన్స్ ఉన్నారు ఒకసారి ఐ వాంటున్నా పటిషేసి నాకేదో లాభం వచ్చిందని లేదంటే కంగ్రాచులేషన్స్ ఏమో ఏంటో ఏదండి చాలా ఉత్సాహంగా పటీజెంట్ అంటే మీ జిల్లా వాళ్ళకి ఐఏఎస్ లో ఫస్ట్ వచ్చింది అంటే నేను నా జిల్లా నా జిల్లా ఏది నా జిల్లా వాడు ఎవడు అంటే మీ జిల్లా తూర్పుగోదావరి జిల్లా మీ జిల్లా వాడు ముత్యాల రాజు నేను చెప్పాను ముత్యాల రాజు ఏఏఎస్ లో ఫస్ట్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ గాడ్ బ్లెస్ హిమ్ కానీ నేను తూర్పుగోదావరి జిల్లా వాడినని నేను గతం నాకు వచ్చి నాకు గుర్తున్నంతలో గత ముప్పై నలభై సంవత్సరాల్లో నేను ఎప్పుడూ అలా నేను దేవుని ముఖం చూసి చెప్తున్నా అలా నేనేమనుకున్నానంటే నేను భారతీయుని అనుకుంటూ కలక్షేపం చేసేవారి వందే మాతరా భారత మాత్య కళక్షేపం చేసేవారి అలా కొన్ని సంవత్సరాలు కాలక్షేపం చేశాను ఆ తర్వాత అయా ది వరల్డ్ సిటీజన్ అని ఒప్పుకుంటూ బతికాను కొంతకాలం ఆ తర్వాత అహం తెలుసుకునే ప్రయత్నంలో నేనుంటే నన్ను బతుకున్న నువ్వు తూర్పుగోదావరి అంటే నేను ముక్కుమంది వేలేసుకున్నాను వేలేకొని నేను ఐ సైట్ తో correct the picture but that i did not like that situation at all and i also thought that like i mean all districts na the okal raju has got the first and got black i am happy about it black also belongs to uh patukla district purv rangam in the city మంచి position lo vacharu i am glad about it uh, allah and i mean i mean i'm very frank about it i'm telangana vaadi మీరు నాకెదైనా ఒక లేబుల్ మీరు వేయదలుచుకుంటే ఆయన తెలంగాణ ఫున్నాం నేను అల్వాళ్ళ నుంచి వచ్చాను తెలంగాణ ఫున్నావు సమయంలో అడ్రస్ ఎట్లా ఇచ్చేవారు మొదటిదాకా అల్వాళ్ళని ఇచ్చేవారు ఇప్పటికి కూడా అడ్రస్ ఉంది స్వామిదేవి ఉన్నారు ఇంకా అక్కడ కాబట్టి అలాగా ఒక ప్రాంత భావంతో ఆలోచన చేయటం అది ఏ రాజకీయాలకి లేకపోతే లౌకికులకి అది సిక్స్టెన్ జీవో రిలేటెడ్ పీపుల్కి అది ఏమైనా వర్క్అవుట్ అయితే ఫిలాసఫీలో విట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఆల్ యూ హూ రైజ్ కన్సిడరేషన్ సార్ ఆల్ టెదర్ సార్ ఇప్పుడు మన దగ్గరికి ఆమె వచ్చి కూర్చుని కొద్ది రోజుల పాఠం జరిగిన వెళ్ళింది ఆమె ఆమె సేరేమి అమెయో సపోజ్ నేను ప్రాంతీయ అభిమానం నాలో ఉన్నట్లయితే మిన్సిబిక్ట్ ఎక్కువ వస్తే తీసింది అప్లే అలా అట్రాక్షన్ కదా అటువంటి ఆకర్షణ ఎప్పుడొస్తుందంటే మీరు సర్వాత్మభావాన్ని మీరు అనుభవాలను తెచ్చుకోగలిగి ప్రయత్నం కనీసమైనా చేసినప్పుడు మాత్రమే మీ పీపుల్ గట్టే ఆటోమేటికల్ కాబట్టి అటువంటి ప్రాంతీయాభిమానం అనేది అది మహాత్ముడికి సుతరాము కదదు ఆత్మ యూనివర్సల్ సిటిజన్స్ కింద ఉంటారు హ్యూమన్ బీయింగ్ అన్నది కూడా ఐ హ్యావ్ మై బీయింగ్ హిందీ బ్రహ్మన్ అన్నట్టుగా ఉండాలి కానీ ఇది హ్యూమన్నెస్ లో పెట్టుకోకూడదు ఆయన హ్యూమన్ బీంగ్ అంటే అసలు ఆయన అసలు వేదాంతం అధ్యాత్మ విద్యలో అడుగు పెట్టిన వాడు మొట్టమొదట అది తెలుసుకుంటేనే ఇంకా తర్వాత రెండో అడుగు పడుతుంది అదేమిటంటే ఆల్ హ్యూమానిటీ మొట్టమొదటి అది తెలుసుకున్నాక ఆ తరువాత తెలుసుకోవాలి అది కూడా తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత తెలుసుకోవాలి సత్ అది అది అది వేదాంతం ఆ దిశలో పయనించాలి కాని కాబట్టి పర్టికులారిటీస్ వేదాంతానికి సూత్రామో పనికిరావు వేదాంతంలో ద మోస్ట్ జనరల్ ట్రూత్ చెప్పబడతాయి ద మోస్ట్ జనరల్ మిస్టేక్స్ని అనలైజ్ చేస్తా ప్రతి వాడు చేసి మిస్టేక్ ఏమిటంటే అద్దంలో ముఖం చూసుకుని ఆ ముఖము ఛాయ్ ఈ గో బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మొహం అన్నా అలవాటు మొహం మీ ఇంట్లో అలానే అంటారా మొహం మొహం అని అంటారా నేను కొద్ది సుబ్రహ్ గారు ఎందుకంటే ఇది మొహం అన్నది అది అది ఒక అపభ్రంశం అది ఎక్కడికి చేసిందో ఎలా వచ్చిందో వచ్చింది ముఖం ముఖం మనం కాబట్టి ఎనీవే అద్దంలో ముఖం చూసుకుంటారు అందరూ కానీ చిత్రం ఏంటంటే ఆ ఛాయ ఆత్మ అయితే మీరు దాన్ని చూడలేరు అది అనాత్మ అయితే మీరు చూడగలుగుతారు గాని అది ఆత్మ అయితే మీరు చూడలేదు తర్వాత దేహము కనుక ఆత్మ అయితే మీరు దేహాన్ని తెలుసుకోలేరు దేహం అని ధ్యానానికి ఎప్పుడూ కూడా దేహము తనను తాను తెలుసుకోలేదు దేహాన్ని నేను తెలుసుకుంటాను దేహము నా చేత తెలియబడుతూ ఉంటుంది సో ఇంక హేతం వేరే ఏం అక్కర్లేదు అన్నారు వేరే లాజిక్ ఏమక్కర్లేదు ఏంటంటే నా చేత తెలియబడుతున్నది గతీసిన సో ఎస్టాబ్లిష్ ఇంకా ఎటువంటి డౌట్ లేకుండా దాన్ని ఎస్టాబ్లిష్ అవుతుంది మేమని దేహము అని అంత బేసిక్ ట్రూప్ విషయంలో మానవుడు పొరపాటు చేస్తారు వేదాంతం బోధించేటువంటి జ్ఞానము ఇది ఫిజిస్ కెమెస్ట్రీ లైఫ్ తర్కం వ్యాకరణం అలాంటి జ్ఞానం కాదు ఇది మనిషి యొక్క మౌలికమైన బీయింగ్ ఎగ్జిస్టెన్స్ యునిటీ మనుగడకు జ్ఞానం కాబట్టి దేహము అనాత్మ అని సిద్ధించేటువంటి ఎప్పుడైతే దేహమో అనాత్మాని సిద్ధించిందో ఆటోమేటిక్ గా దేహము చేత ఉదయించేటువంటి దేహాన్ని బతికుంటే ఛాయ అది కూడా నా స్మరణలో ఒకటే ఛాయాత్మిక దేహాత్మ మిక్తికా అని సిద్ధించేసింది ఈ ఉదయరావదరస్థ అంతా అయితే వాళ్ళు తెలుసుకోలేదు విద్యాప్తి గారు వాళ్ళు తెలుసుకుంటారని ఆగి ఆయనతో అలా చెప్తున్నారు తర్వాత నాకే మనం అనుమతి అంతే కాదు అంటున్నారు శంకర్ ఈ ఉదయశరామ దృష్టాంతంలో సిద్ధులైన పాయింట్ ఇంత మాత్రమే కాదు ఇంత ఏది ఏదేది ఎస్టాబ్లిష్ అయిపోయిన ఉదయ శరామ దృష్టాంతం డబుల్ దృష్టాంతం అది మామూలుగా పరిష్కారము అంటే హెయిర్ కట్ అది లేకుండా ఉదయశరామంలో చూసి తర్వాత ప్రత్యేక అలంకారం అది చేస్తున్న ఉదయశారాగంలో చూసి ఈ రెండు అయ్యేప్పటికీ అనేక విషయాలు సిద్ధం చేశాయి ఒకటి ఛాయ ఆత్మ కాదు రెండు దేహము ఆత్మ కాదు నా కేవలం ఏకాగత इंकोक सत्यम कौ उत्तम एक तभीमत सुख दुख रागदेयोहा का अनायतम భా ఎలా ఉంటుందంటే భాష చూడ్డానికి కొంచెం సూపర్ ఫిజికల్ గా చూసినట్లయితే సమాసాలు పెద్దవిగా ఉన్నాయి పదాలు పెద్ద అలా అనిపిస్తుంది కానీ అలా కాదు కొంచెం అనుభవం వచ్చిన భాష ఎంత స్మూత్ ఫ్లోయింగ్ భాష అంటే చాలా మధురమైనటువంటి గద్య శంకర్ల యొక్క ప్రసన్న గంభీరమైనటువంటి గద్య నా కేవలం మేతాతో ఏకైనా ఈ ఉదశరాంతం చేత సిద్ధించింది ఇంత మాత్రమే కాదు ఇంకొక ప్రధానమైన అంశం వస్తుంది చూడండి ఇప్పుడు నఖములు లోమములు ఇవి ఇవి ఆత్మ కాదా ఆత్మ కాదు అశ్మీయములుగా చేతరింపబడతాయి వీడు నా నఖములు అనుకుంటాడు నా గోళ్లు అనుకుంటాడు నా కేశములు అనుకుంటాడు అంచేతనే ఈ నా కేశములు అనే వ్యామోహంలో ఉంటాడు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కేశాలను నివారణ చేస్తే కొంత అహంకారం పోతుందని చెప్పేసి అలాగ సజెస్ట్ చేస్తారు కేశాలను పట్టుకుని నా కేసాలు అనుకోవడం వాటి మీద ఒక మమకారం తెచ్చుకోవటం వాటిని ఏమో చక్కగా అధికరించుకుంటూ ఉండటం వాటికి రంగు వేసుకుంటూ ఉండటం ఇదంతా కూడా అలా అజ్ఞ కరడు అజ్ఞానం తప్పిస్తే దాంట్లో ఏమీ కారణం లేదు ఇలా ఉండరాదు ఇలా అంటే నా అభిప్రాయము ఇట్టు విరబోసుకుని వెళ్లాలంటారా అంటే ఏం విరదోషన్ వెళ్తే వెళ్ళొచ్చు ఎంత దాన్ని అది ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది అబ్దుల్ కలాం గారిని చూడండి ఎలా ఉంటారా ఆయన జైలులోకి వచ్చింది ఆయన సైంటిస్ట్ గా తక్కువ వాడా లేకపోతే దేశానికి అధ్యక్షుడిగా తక్కువ ఏ రకంగా తక్కువ పడు కదా ఆయన చూస్తే ఎలా ఉంటుంది అప్పుడు ఆయన అప్పట్లో ఆయన ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయినప్పుడు నాకు గుర్తు నేను అప్పట్లో వార్తల్లో చూసాను ఆయన వెంటనే ప్రెసిడెంట్ అవుతున్నాడు కాబట్టి భారతదేశానికి హెయిర్ స్టైల్ మార్చేసి కొంచెం మోర్ ప్రజెంటబుల్ గా ఉండాలి ఎందుకంటే ప్రెసిడెంట్లు వీళ్ళు గుర్తు వీళ్ళు వాళ్ళు వస్తారు ఈ అక్కడికే అక్కడికి వెళుతూ ఉంటాడు కాబట్టి హెయిర్ స్టైల్ స్పరామ అంగీకారం కాదు అని ఆయనకి సజెస్ చేశారు చేస్తే ఆయన ఎంత పొలైట్ గా రెస్క్యూజ్ చేసేదింట ఈ సజెషన్ అని అసలు ఆ సజెషన్ విననట్టుగా వెళ్తాయి అంతేగాని ఈ రిజ్ఞాటి చేయి నేను అప్పుడు మనస్సులో అనుకున్నాను ఇంక ఎలక్ట్ అయిన తర్వాత హెయిర్ స్ట్రైం చేంజ్ చేయకుండా ఉంటే బాగుండదు అనుకున్నాను ఈ దిజ్ఞాటే అలా ఉండాలంటే ఇలా అనుకుంటే అయిపోయా ఓవర్ ఇలా ఆయన ఆ ఓవర్ దానికి అంతకంటే పెద్ద ప్రయత్నం చేయాల్సిన అవసరమే జార్జి ఫెర్నాండస్ ఎలా ఉంటాడు వండర్ఫుల్ పొలిటీస్టర్ ఒక ప్రిన్సిపుల్ పొల్యూటీస్టర్ ఆయన చూస్తే ఎలా ఉంటుంది ఇలా అనుకుంటాడు అండి ఎవరు ఇప్పుడు అజీన్ చాలా గొప్పవాడు అసలు ఇది వండర్ఫుల్ గాయ్ నేను చూసాను ఐ హేనే అసలు చెప్పేది చాలా ప్రిన్సిపుల్ గాయ్ కాబట్టి అలా ఉంటానండి ఊరికే క్షేతస్థంగా అలంకారాలు తెచ్చుకోవటం ఇది ఈ క్షేతస్థం కొంత అమెరికాలోనూ అక్కడ ఎక్కువ అక్కడ ఎక్కువగా ఉందేమో అని అనిపించింది నాకు తర్వాత ఇది ఈ మధ్యకాలంలో మనవాళ్ళు కూడా ఎవరో కొంచెం యువకులు అమ్మాయిల ఆకర్షణకు వస్తాం అమ్మాయి దేహాత్ అట్రాక్టివ్ అటెస్ అంతేహల్ టు నేను అట్రాక్ట్ నేను ప్రెజెంటబుల్ సిక్స్టాండ్ ఆట బాగున్నాం ఎందుకంటే ఆ వయస్సు కలదరు అలాంటిది అమ్మాయిలు కొద్దిగా సింగారించుకోవటంలో తప్పేమ నిన్న మీకు మనం చేశాను కదా సింగారం ఉండాలి ఫ్యాషన్ వద్దు కానీ సింగారం వరకు కానీ వేదాంతం జరుగుతున్న వాళ్ళకి అదే అవలక్షణం ఉండే తప్పు కదా అలా ఉండకూడదు వేదే వాళ్ళు ఆ పొరపాటు చేయకూడదు కాబట్టి నఖములు పేచములు నకలోమాదుల మీద ఇప్పుడు దృష్టాంతం ఆయన అలంకారాలు అయిపోయింది తాత్వలంకృత సువర్శనం అయిపోయింది ఇప్పుడు పరిష్కృతం దగ్గర పట్టుకున్నారు నఖములు పేచములు వీటి ఎందు వీడికి ఆత్మీయాభిమానం ఉంటుంది నా నక్షడు నా కేశముడు అనే అభిమానం ఉంటుంది ఈ ఆత్మీయాభిమానము ఉన్నప్పుడు కానీ అది అది ఉన్నప్పుడు ఛాయ్ చూస్తున్నారు అది కట్ చేసే హెయిర్ ఇవన్నీ కట్ చేసి ఛాయ్ చూస్తున్నారు ఇది వాయిట్ నేను అనే అంశంలో వాళ్ళ యొక్క స్వరూపంలో ఏమీ మారుతున్నాను స్థాయి విషయం అవకాశపెట్టండి నఖాలు ఉన్నదానికి కేశములు ఉన్నదానికి కేశములు లేని దానికి ఏమి తేడా పడింది ఏమీ తేడా పడింది కేశములు ఉన్నప్పుడు పూర్ణత్వం లేదు కేశాలు తీసేసిన తర్వాత కొత్తగా వచ్చిన రేలికి కూడా ఏమీ లేదు ఇంకే కేశములు నఖములు ఏదల ఆత్మీయత్వాభిమానము అది అసంబద్దము అది అవివేకము అని తేలిపోయింది ఆ దృష్టాంతంగా వాళ్ళు ఎప్పుడైతే నఖాలు కేశాలు తీసి పారేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి ఆ నేను భావనలో ఏమీ మార్పు రాలేదు కనుక నఖములు కేశములు ఆత్మీయములు కావు ఆత్మకు సంబంధించినవి కావు అయితే మరి ఎటువంటిది కాదా చిత్తములు అనే ఒక అంటే ఒకప్పుడు ఉంటాయి ఇంకొకప్పుడు ఉండవు దేశాలు ఎప్పుడు ఉంటాయండి ఓప్పుడు ఉంటాయి మీరు మురారు డిగ్రీకి వెళ్లేస్తూ పోయే దేశాలు తర్వాత ఈ కేశాలు నా వీ నేను నా రీ ఈ కేశాలు నేను నా రీ అని వీరు వెళ్తారు మురారి దగ్గరికి వెళ్తారు వాడు కట్ చేసి బారేస్తారు కట్ ఆ కట్ చేసిన ఆ మురారి తొక్కేస్తూ ఉంటారు వీడు తొక్కేస్తూ ఉంటారు వాడు ఎవరో తీప్ర పట్టుకొచ్చి తుగించేసేపట్లు నేను కాదు నాకీ కాదు కాబట్టి దీన్ని బట్టి మనకు తెలిసిందేంటి వచ్చిపోయేటువంటి నసములు కేసములు ఉన్నాయే అవి పైగా అపవిత్రం కూడా మీరు ధర్మశాస్త్రం వాళ్ళని అడిగితే నఖం కట్ అయితే ఆ వెళ్లి వెంటనే ఆచమనం చేసి ఆజమనం ఆచమనం కమ్సే కమ్ అది మినిమం ఆచమనం మినిమం స్నానం చేస్తే మరి మంచి నఖం కట్ ఆ బయట పారేసి రావాలి ఆచమనం చేయాలి బయట అది అపవిత్రం కూడా కట్ కదా అపవిత్రం కాదు కథకాల పవిత్రమే లేకపోతే వీడింక వీడి బతుకంఠా పోతుందిగానే వెళ్ళిపోతాం కాబట్టి ఎనివే కాబట్టి వాటి వీళ్ళు ఆత్మీయత్వ భావన తప్పది అవి వాటి అవి ఏమిటమి కాదా చిత్రులు వచ్చిపోయేవి ఎవరు వచ్చిపోయేవి వచ్చిపోయేమవుతాయా నావ్తాయా నావే అన్నాడు నావీ కాదు నేను కాదు వచ్చిపోయేవి ఏమీ కూడా నావీ కాదు నేను కాదు ఎలాగా ఎలాగంటే నఖ కేశములవే తిందువల్లనా కథా చిత్తములు కనుక ఓకే ఇప్పుడు లాని అంటే ఈ కంక్లూషన్ మీరు వీటికి అప్లై చేయండి ఇప్పుడు విషయ భోగముల కలిగే సుఖం అది కథా చిత్తమా కదా ఇప్పుడు మీరు లడ్డూ తిన్నారు సుఖం కలిగి ఇది కథా చిత్తమా కదా కథా చిత్తమే తినడానికి ముందు లేదు అయిపోయిన తర్వాత కథా చిత్తమే కదా కాబట్టి ఆ సుఖము ఆత్మీయము కాదు ఆత్మ కాదు అంటే మనస్సుకు అప్లై చేస్తున్నాం అప్పుడే దుఃఖము కాదా చిత్తము కనుక నష్టములు కేశములు అంటే దుఃఖం కూడా కేశాలు బాగా వచ్చేది దుఃఖం వచ్చింది కేశాలు పోయేవి దుఃఖం పోయేది కాబట్టి ఇప్పుడు ఈ దుఃఖం ఆత్మీయమా ఆత్మయ రెండు కాదు అలాగే రాగము ద్వేషము మోహము మోహము అంటే డెల్యూషన్ అంటే మోహానికి దృష్టాంతం ఎలా చెప్తారంటే మహాత్ములు అన్నాడు ఎవడైతే ఫ్యాష్ అండ్ ఫ్యూచర్ అనే స్కేల్ ఫిక్స్ తన పర్టికులర్ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో వారికి సంబంధించిన కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికల్ని ఫుల్ఫిల్ చేసుకునేటువంటి పద్ధతిలో జీవిస్తూ ఉంటాడో వారి హీజ్ బండేజ్ ఆఫ్ టైమ్ and these learning the language of the sun ananta enta kamana ante it is a has an element of the past and it has an element of the future not the present time only present ante atma adu undadu that has the kesamya yokka satru vyasamante only undadu ante that is not atma it has an element of the past the past element is what the purvoh yevo bhogalana puli cha bhogavastanam anta ఆ భోగ వాసన బేసిక్స్ గా చేసుకుని వీరి కోరిక పుడుతుంది ఈ కోరిక ఇప్పుడు ఎదురకుండా ఉన్నదాని గురించి ఉండదు ఎదురకుండా వీటికి లబ్ధమవుతున్నది ఏదో దానిమీద ఉండదు వీరికి దొరకకుండా దూరంగా ఏది ఉందో దానిమీద ఉంటుంది అది దొరికితే ఎప్పుడు దొరుకుతుంది ఫ్యూచర్ లో దొరుకుతుంది ఇట్ విల్ నాట్ ఇట్ ఈస్ నాట్ నౌ ఇట్ విల్ బీన్ లింగ్ కాబట్టి డిజైర్ అనేప్పటికి ఇట్ హ్యాస్ ఎలిమెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ఎలిమెంట్ ఆఫ్ స్పీచర్ ఇట్ హ్యాస్ నో ఎలిమెంట్ ఆఫ్ ప్రెసెంట్ అండ్ హెల్త్ ఇట్ ఈస్ కరప్టివ్ It is that new sari all underwear that is what is desired also the a a desire is uh, uh, uh, bondhallo undi ayi yokka bandhallo undi undukante past future ni bhavanchestunta pothu thudadu past unda satyanata cheptuntaru ledu mana satya nirmitaru idhi entavar pothu ee sthoola taraka raytinu cheyandi past miss kada there is no past future ardha ganta thukka there is no future ట్రూత్ ఇది ఇది తెలుసుకోవడానికి కూడా మనం సిద్ధంగా లేకపోతే మనకి వేదాంతం ఎక్కడికి గుర్తుంది వేదాంతం కుదరదు మరో మరోజు గుర్తుంది నో వేదాంతో వేదాంత వేదాంతం అన్నది ఇదేమీ ఫ్యాషన్ కలు కదండి వేదాంతం నేను కూడా వేదాంతం తో ఇదే ఫ్యాషన్ అది లేకపోతే ఏదైనా క్వాలిఫికేషన్ ఆ ప్రొఫెషన్ అయితే వేదాంతం అంటే నిర్దేశం ఫా ఆల్ పాజిటివ్ నాలెడ్జ్ దట్ ఈంత్ ఇది ధైర్యం ఉంటే తీసుకోండి లేదు ఖర్చునే అవుతుంది ఆల్ పాజిటివ్ నాలెడ్జ్ చూసింది బికాస్ ఇట్ ఈస్ అయితే ఆల్ పాజిటివ్ నాలెడ్జ్ దట్ ఈస్ వాట్ వేద అంటూ కాబట్టి ఫ్యాక్ అది మోహము అంటే ఈ మోహము మనం మోహంలో జీవిస్తూ ఉంటాము కొద్దో గొప్ప వ్యక్తమైన మోహమా లేకపోతే కొంచెం పలసరి మోహమా మొత్తానికి వాటేలా ఈ మోహము ఇది ఆత్మస్వరూపంలో భాగం కాదు మనకు అనిపిస్తుంది ఇది కూడా ఆత్మ అని అనిపిస్తుంది మన డిజైర్స్ అన్ని ఆత్మకి సంబంధించిన వేయానికి ఇస్తాయి అలా అర్జు కూడా చేస్తారు కొంతమంది కొన్ని సందర్భాల్లో అలా కూడా అర్జు చేసేస్తారు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అని ఉంది కాబట్టి మన డిజైర్ అక్కడ ఇచ్చేంతే డిజైర్ అది అది డిజైర్ ఏం కాదు మీ డిజైర్ కాదు అక్కడ ఇచ్చాను ఉన్నంత మాత్రం అలా మీ డిజైర్ అయినా ఇంకా అన్నింటికీ ఇంకా మీ డిజైరే ఏదో అక్కడ ఈ సృష్టి కలిసింది ఈ సృష్టి కరగడానికి మూలంలో ఆ మాయాశక్తి ఉన్నది ఆ మాయాశక్తి సంకల్పించి సృష్టి అయింది అయితే ఆ సంకల్పానికి ఇచ్చాశక్తి అన్నారు అంతేగాని నాకు డబ్బు కావాలి భోగాలు కావాలి దానికి ఇచ్చాశక్తి కాదు అది ఎంత ఇచ్చాయే ఉన్నానా మోహం కాబట్టి ఈ మోహము కూడా మనము విశ్లేషణ చేసుకోవాలి నాయుందు మోహము కలదు అనేది అజ్ఞానం మోహం కూడా వచ్చిపోతూ నిద్రలో మోహం నిద్ర లేవగానే మోహం వచ్చేస్తుంది మీరేమో ప్రెసెంట్ మూమెంట్ లో ఫిక్స్ అయి ఉన్నారనుకోండి ప్రెసెంట్ ఎటర్నల్ ప్రెసెంట్ ఎటర్నిటీ కంటైమ్ ఇన్ ది ప్రెంట్ ప్రజెంట్ మూమెంట్ లో జీవిస్తున్నారు అనుకోండి నవ్ ఆ నవ్ లో మీరు జీవిస్తూ ఉన్నారనుకోండి ఇట్ ఈర్నల్ నవ్ ఆ నోలో మీరు జీవిస్తూ ఉన్నట్లయితే ఆ మూమెంట్ లో మూమెంట్ మూమెంట్ నవ్ నవ్ నవ్ నవ్ నవ్ నవ్ నవ్ ఇన్ దాట్ యామోహ మోహమే ఉండదు తెల్విసే ఉండదు అంటే ఈ మోహం కూడా వచ్చిపోయితే గానీ ఆత్మయత్ స్వరూపము కాదు నఖములు కేశముల వంటిదే కాబట్టి నఖ కేశములని పర్టికులర్ గా దృష్టాంతంగా తీసుకుని మెటీరియల్ అభిక్స్ అయినప్పటికీ మానసిక స్థితులకు దాన్ని అన్వయించి సుఖ దుఃఖ రాగద్వేత ఆదిశత్తుల శ్రోధము ఇతర మనము మొదలైన అసూయ మొదలైన దోషాలను మీరు స్వీకరించవచ్చు ఇవి ఏవి కూడా ఆత్మకు సంబంధించినవి కావు ఆత్మ యొక్క స్వరూపంలో భాగము కూడా కావు అని కంక్లూషన్ కేవలం దేహం కాదు మనస్సు యొక్క స్థితిలో కూడా ఆత్మ యొక్క స్వరూపంలో భాగం కావు అనే కంక్లూషన్ ఎందుకంటే దేహము అనాత్మ కాయ అనాత్మ అని చెప్పడానికి సాత్వలంకృత ఈ పరిష్కృతం ఎక్స్ట్రా ఉంది కాబట్టి వచ్చి పోయి అనాత్మ అని చెప్పడానికి దానిని స్వీకరించి ఆయన సుఖ దుఃఖాదు కూడా ఆత్మస్వరూపంలో భాగం కాదు అని నిర్ధారణ చేశారు ఏమేషమి సాధ్వలంకారాది దృష్టాపతి శ్రుతవరీ ఛాయాత్మవిపరీత్రహ్ నాపజాస్మాత్ పక్షపక్ష స్మాత్ అంటే వికాస్ తస్మాత్ అంటే వేడిపోరు అది ముందు పక్క పక్కన పెట్టేస్తాం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే యస్మాత్ లేవనెసి వాటికి ముందు తెచ్చుకోవాలి ఎందువలనైతే అశేష నిత్యాగ్రహ అపనయ నిమిత్తలంకారాది దృష్టాంతే ప్రజాపతి నా ఉత్తం ప్రజాపతి గారు దృష్టాంతం చెప్తారు సాత్మలంకారాది దృష్టాంతం చెప్తారు ఉదయరామము స్వాళలంకారాదులు చేసుకోకుండా దాంట్లో ఛాయను చూడటం మళ్ళీ చేసుకునే పరిస్థుతులు మళ్ళీ ఛాయను చూడటము ప్రాపర్ కన్క్లూషన్స్ చేస్తాము అదంతా పాపం ఆయన చెప్పారు ఆయన చెప్పిన దాని నుంచి కరెక్ట్ గా ఎన్ని కన్క్లూషన్స్ వస్తాయో అన్ని డ్రా చేసేస్తే మూడు కన్క్లూషన్స్ డ్రా చేస్తాం ఒకటి ఆయన్ ఆత్మ కాదు రెండు దేహము ఆత్మ కాదు మూడు సుఖ మానసిక స్థితులు ఆగమాపాయులు గనుక అదా చుట్టములు గనుక ఆత్మ కాదు మరి ఆత్మ యొక్క అనవసరం ఆత్మ యొక్క అన్నది అనవసరం సరే డెవటే ఆత్మ ఏది కాదు తెలుసుకుంటే చాలు డూస్ టు నో వాట్ ఈ ఎందుకంటే ఆత్మను తెలుసుకోవటం కుదరదండి ఎందుకంటే ఆత్మగనుక తర్వాత ఆత్మ ఇన్సి అనంతం దాని ఎక్స్ప్రెషన్ హిన్స్ని కాబట్టి దాని యొక్క మహిమని భావన చేసి యుద్ధు అవండర్ అవటమే ఉంటుంది కానీ ఆత్మను తెలుసుకోవడం అంటే ఏమి ఉండదు అనాత్మని ఆత్మగా తెలుసుకోవటం మానేసి సరిపోతుంది కొత్తగా ఏమీ చేయట్లేదు అల్లరి చేస్తున్నాడు పిల్లలు అన్ని పాటు దగ్గరికి వచ్చి అమ్మగారు అమ్మ నేను ఏదో నువ్వు కష్ట చాలా పనులు ఉన్నట్టున్నావు హెల్ప్ చేయమంటావా అని అడిగాను అడిగేస్తుంది అడిగితే అక్కడికి చెప్పింది నువ్వు ఈ అల్లరిచేమది మానేసి వస్తువులు పాడు చేయకుండా ఉంటే అదే పెద్ద హెల్ప్ ఇంకా అంతకంటే వేరే నువ్వేమీ హెల్ప్ చేయనక్కలేదు అని చెప్పింది అర్థం జ్ఞానం కూడా అవుతుంది అనాత్మనే ఆత్మగా భ్రమపడకుండా ఉంటే సరఫరా ఆత్మని ప్రత్యేకంగా తెలుసుకునేవి ఏమీ లేదు దాన్ని వచ్చేలా మాట వర్చి ఆత్మ జ్ఞానం అంటారు కలిఫ్ నాలెడ్జ్ కలిసి ఆఫ్ అండ్ టైర్లీ ఆత్మా ఆన్ అనాత్మాజ్ అంటే సో ప్రజాపతి గారు పాపం ఇంకా చెప్పాడు చెప్తే వీళ్ళు విన్నారు తా కృతమతో ఉన్నది ఆయన చెప్పినట్టుగా ఆ ఎక్స్పెరిమెంట్ కూడా ఆయన డెఫినెట్ గా చేశారు చేసిన వీళ్ళ అజ్ఞానం అక్కడే ఉంది ఛాయాత్మ విపరీత గ్రహ నాప అది తొలగిపోలేదు ఏమిటి ఛాయే ఆత్మ నేడయ్యే ఆత్మ నేడయ్యే ఆత్మ అంటే దేహం కూడా దంతబట్టే ఉంటుంది ఎందుకంటే కామన్ సెన్స్ నేరపడాలి అంటే దేహం ఉండాలి కాబట్టి కాయాత్మాన్న దేహాత్మాన ఒకటే సో దేహమే ఆత్మ నేడవే ఆత్మ అనే విపరీత గ్రహము గ్రహం తే పచ్చుకోవడదు మనిషి తప్పుడు అభిప్రాయాన్ని పచ్చుకుంటాయి మనిషిని బంధించి సమాజం బంధించదు భార్యాబిడ్డలు బంధించరు పొలిటికల్ పార్టీలు బంధించవు పొలిటికల్ సిస్టమ్ బంధించవు ఇదంతా మన భ్రమ సో ఇవన్నీ బంధిస్తాయి ఏం బంధించవు మనిషి మెయిన్ గా బంధించి ఏం రాంగ్ ఐడియా చేత బంధిస్తాం రాంగ్ ఐడియా అది బంధిస్తాం రాంగ్ నోషంలో నేను ఒకసారి ఏదో ఒక ఐడియాని క్రిక్సేట్ చేస్తున్నాను ఐడియాని క్రిక్సైట్ చేస్తున్నాం దర్శనం క్రిక్సైట్ చేసినాం దర్శనం సరే యాక్సెప్ట్ అవ్వండి ఆల్ తర్శనం సరే యాక్సెప్ట్ అవ్వదు ఎందుకంటే దర్శన్ అనేవాడు ఆత్మస్వరూపుడు ఆమె క్రిసిసేట్ చేసేది ఏమవుతుంది ఎవరైనా దర్శనం వచ్చాడనుకోండి వెంటనే లోపలికి అపనిస్తాం కప్పు కాఫీ ఏదో ఇచ్చి మర్యాద చేస్తాం తిరుగుతాం కానీ వారి ఐడియా పట్టుకుని వస్తే మాత్రం దూరంగా పెట్టడం ఐడియాస్ ఆర్ నాట్ యాక్సెప్ట్ ఐడియా అండ్ రిజెక్ట్ ఎందుకంటే ఐడియాస్ ఆర్ రాంగ్ పీపుల్ హోల్డ్ ఆన్ టు ఆల్ మీనింగ్లెస్ ఐడియా మనం చెప్పడం ద్వారా ఇస్తే మర్యాదగా ఉండదు బాగుండదు ఎందుకంటే జనులు సత్యాన్ని అలాగే డైరెక్ట్గా చూడడానికి ఇష్టపడతారు వాళ్ళు ఒక చీకట్లో ఉండటానికి అలవాటు పడుతుంటారు ఆ చీకటిని కొనసాగించడానికే సంతారు కప్పిస్తే దాన్ని అలాగే కరాఖండిగా తొత్తు పారేస్తే హిరణ్మయన పాత్రేణ సత్యశ్వాట్ కర్ బికాస్ దే ఆర్ నాట్ విల్డింగ్ టుస్ ది ప్రాబ్లం కాబట్టి ఐడియాస్ ని దాన్ని సునా తనుకల కింద ఖండించి పాటిస్తారు ఐడియాస్ ఎవరో యాక్సెప్ట్ చేస్తారు చందర భాష్యంలో అన్ని ఐడియాస్ ని తొత్తు పారేస్తారు ఎవరో లెక్క డెబ్బై రెండు ఐడియా ఆనాడు ఉన్నది ఒక్కొక్క ఐడియా ఒక్కొక్క సెక్ట్ అర్థం ఒక్కొక్క ఈ ఐడియా ఈజ్ ఒక రిలీజియస్ ఐడియా ఉంటుంది శివుడు వేరు శంకరుడు వేరు ఆ శివుడు వాడు పరబ్రహ్మ శంకరుడు వేరు ఆ శివుడు తర్వాత ఒక ఉన్నారు ఆయన పేరు ఏదో రెండు ఇష్టాలు పొంగ నిశాలు ఉంటాయి ఆయన శివుడు తర్వాత వాడు ఆయన తర్వాత వాళ్ళని మేము దీస్ ఈజ్ మన ఐడియా అని పేరు ఈజ్ దేవుడంటే విష్ణువే ఆ విష్ణుకి ఇద్దరు భార్యలు ఒకళ్ళు కూడా కాదు ఆయనకు నాలుగు చేతులు ఉంటాయి ఆయన వైకుంఠంలో ఉంటాడు ఆయనకు బంగార ఆభరణాలున్నాయాలి ఆయనకి ఇది సత్యం ఇంక ఇంతకు మించి లేరే సత్యం లేదు ఇది ఒక ఐడియా అండ్ దిక్ట్ బేస్డ్ ఆన్ దిస్ ఐడియా ది కాన్సెప్షన్ కాన్సెప్ట్ ఆఫ్ దాట్ ఈస్ నాట్ గాడ్ కాన్సెప్ట్ కన్నా మీ కాన్సెప్ట్ ట్రూత్ అవుతుందని ఎలా చెప్పాడు టూ ఔసెప్ట్ అంటే ఇట్స్ ఎ మెంటల్ ఫిక్షన్ మీది కాబట్టి ఐడియాస్ నేను ఎన్నడూ యాక్సెప్ట్ చేయాలి ట్రూత్ ఇస్ బియాండ్ ఆల్ ఐడియా కనుక ఆ సత్యాన్ని వీళ్ళు తెలుసుకోలేకపోయారు కారణం ఏంటంటే విపరీత వి్రహము అంటే రాంగ్ నోషం రాంగ్ ఐడియాని పట్టుకుని ఉండడం గ్రహం అంటే పట్టుకు వీడు దాన్ని పట్టుకుంటాడు దాని అర్థమేంటే అది వీళ్ళని పట్టుకున్నాను అర్థం వీడు అనుకుంటూ ఉంటాడు నేను కొట్టుకున్నానని అదే వీళ్ళని పట్టుకుంటుంది వీడు దాన్ని బంధం నుంచి బయటపడలేడు కాబట్టి ఇప్పుడు వీడు ఖాయే ఆత్మ అనే విపరీత వి్రహంలో ఉంటాడు ఇప్పుడు ఆ క్రేటీ ఫ్యాషన్ వరల్డ్ మీ దృష్టి తెలుస్తుంది ఇక మల్పై బిలియన్ డాలర్ ఇండస్ట్రీ ఫ్యాషన్ వరల్డ్ అేజీ ఎంత క్రేజీ అంటే ఇప్పుడు పార్టీకి వెళ్ళేప్పుడు ఆ కంటికి ఉన్నటువంటి ఆ గుద్దు కలర్ కూడా మార్చుకున్న కంటికి ఇప్పుడు మామూలుగా నల్ల గుడ్డు దాని కలర్ కొద్దిగా షేడ్ మార్చుకున్న అంటే ఏదైతే అవి దొరుకుతాయి ఏదో సింగ్ ఫిలిమ్స్ అవి దొరుకుతాయి అది సెట్ ఉంటుంది ఏడు వారాల నగలు ఉన్నట్టుగానే ఏడు రోజుల ఏడు కలర్స్ సెట్ ఉంటుంది దాని ఖరీదు ఒక్కొక్కటి రెండు వేల రూపాయలు అర్థం ఉంటుంది పదిహేను వేల రూపాయలు ఖర్చు పెడితే సెట్ దొరుకుతుంది ఆ రెండు ఫిలిమ్స్ తీసుకోవడం కంటింగ్లో చేసుకు అలాగే మనం కలర్ పెట్టుకున్నట్టే కొంచెం సూక్ష్మంగా ఉంటుంది ఇలాగ చేసుకోవడం ఇలా అర్థం చేస్తాం కాటర్ పెట్టుకున్నట్టుగా ఐ లెన్సెస్ లాగా ఐ ఫైబర్ కాస్ట్ లాట్ కాంట్రాక్ట్ ప్లాస్ సిస్ట్ లాట్ ఎందుకంటే వీడికి సూపు తక్కువ పెట్టుకున్నది కాదు పార్టీలో అందరికి వీడి కళ్ళు ఎర్రగా కనపడాలి లేదా గ్రీన్ గా కనపడాలి లేదా బ్లూగా అంటే వీడు ఏం చేస్తాడు బ్లూ కోట్ వేస్తాడు బ్లూ ప్యాంట్ వేస్తాడు బ్లూ టై వేస్తాడు బ్లూ కళ్ళు దుర్చుకుంటాడు ఆ వేళ బ్లూ కళ్ళు దుర్చుకోవాలి ప్యాంటు పార్టీ తీసుకోలేదు క్రేజ్ ఎటువంటి క్రేజ్ అంటే అక్కడ వీడి కలర్ మీరు చూసి కుదరదు మీరు ఎంతసేపు ఛాయనే చూడాలి ఆ ఛాయాత్మ అం ఆ ఛాయ ఇలా ఉండాలి ఎందుకు ఆ ఛాయ ఎలా ఉండడం ఎందుకనంటే అది నేను నేను కద మరి ఆ ఛాయ దాన్ని అంటే అర్థం అంట సంఖ్యలో పెట్టుకునే అలా చూసుకుంటూ దాన్ని ఛాయాత్మ ఛాయ అలా చూసుకోవడంతో తాగదు ఇంకోటి ఇలా ఇలా అనుకోవడం మరొకటియడం ఇలా ఇలా అనుకోవటం మరొకటి ఇలా ఇలా అనుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇదంతా ఖాయాత్మ విపరీత ఖాయాత్మ గ్రహం లోకంలో చేస్తే పర్వాలేదండి వేదంతా క్లస్ లో ఉన్నది సో ఖాయాత్మ విపరీత గ్రహంలో ఉన్నారు వీళ్ళు ఫ్యాషనబుల్ పీపుల్ ఎవరు ఇంద్రుడు విరోచనుడు ఫ్యాషనబుల్ పీపుల్ కాయే ఆత్మ అనేది విపరీత గ్రహంలో ఉన్నారు అంటే దేహమే ఆత్మ ఈ దేహాన్ని చక్కగా అలంకారాలు తీసుకుంటూ దీన్ని పది మందికి ఇంప్రెస్ చేసి ఇట్లాగా మీకు ఒక్కటే నేను దేహాన్ని బట్టి దేహానికి పెట్టుకున్న అలంకారాలను బట్టి హెయిర్ స్టైల్ని బట్టి పది మందిని ఇంప్రెస్ చేద్దామని ఎవరైతే ప్రయత్నం చేస్తాడో వారికి అంటే అజ్ఞాని ప్రపంచంలో ఇంకొక దాన్ని పది మందిని ఇంప్రెస్ చేయాలంటే విజ్ఞానంతో ఇంప్రెస్ దానము ధర్మము దయా మొదలైన సద్గుణాలతో ఇంట్రెస్ట్ చేయాలి కానీ దేహాన్ని ఇంప్రెస్ట్ చేయడం ఏంటండి ఎంత పొరపాటు అసలు ఆ ప్రయత్నమే చేస్తుంది అజ్ఞానం యొక్క పరాకాష్ఠ కానీ వీళ్ళు దాంట్లోనే ఉన్నారు అది పోలేదు మేడం యస్మాత్ నేను ఇంత జాగ్రత్తగా ఎన్ని ఆ సమాజం అలా ఉంటుంది సమాజానికి సంబంధించిన విషయం వ్యక్తికి సంబంధించిన విషయం మనలో ఇంత మనలో ఉంటుంది నీలో ఉంటుంది నాలో ఉండొచ్చు నేను వేషన్ వేసి జనాలు ఇంట్రెస్ట్ చేయాలనేటువంటి భాంతి నాలుగన ఉన్నట్లయితే దాన్ని నేను కూడా పసన పెట్టాల్సి ఉంటుంది ఎవరైనా కన్యాసులు ఇంకో రకం వేషన్ వేస్తారు వాళ్ళు మామూలుగా ఫ్యాషనబుల్గా ఉండదు వీళ్ళకుండే ఫ్యాషన్ ఏంటంటే ఫ్యాషన్ వచ్చినట్టు అనదర్ ఫ్యాషన్ సో మేము ఫ్యాషనబుల్గా ఉండము మరి ఎలా ఉంటారు ముండనము చేయించుకుంటాము ఆ దాని మీదేమో కాసా కాషాయం ధరిస్తాము ఆ కాషాయం ఇలా ఉండాలి అంటే మళ్ళీ ఫ్యాషన్ సో ఎనీ ఎఫర్ట్తో ఇంప్రెస్ చేస్తుంది త్రూ డ్రస్ కొంతమంది మాల వేసుకుని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మాల వేసుకోవడం తప్పు కాదు కానీ ఆ మాలతో ఇంప్రెస్ చేసి ప్రయత్నం ఉంటాం ముందు మాల బుందు వచ్చేస్తుంది తర్వాత మనిషి వస్తుంది ఇలా వస్తూ మాల బందు తర్వాత రిజి వస్తుంది అంటే మాలను చూసేసి మనం డంగ్ అయిపోవాలన్నమాట అది ఆ మాల ఎలా అవుతుంది దాంట్లో ద్విముఖి రుద్రాక్ష త్రిముఖి త్రిముఖి చతుర్ముఖి చతుర్ముఖి దీని చూస్తూ బంగారం అడిగి నానిసంత హంబద్ దాంట్లో జనాలను ప్రశ్ని ప్రయత్నం పీపుల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ విపరీత గ్రహ సో ఈ విపరీత గ్రహము తొలగిపోలేదు ఇంద్రాజులకు తస్మాత్వోషే నే నీ ప్రతిబద్ధ వివేక విజ్ఞానవు ఇంద్ర విరోచనవు అభూతం ఇది గమ్యతే ఇంకా వీళ్ళకి ఆ కయాత్మతోషం పోలేదంటే ఇంకా ఆ బ్యాండ్ ఇంకా పోలేదంటే ప్రజాపతి శక్తిపత్ర ప్రజాపతి అంత వాళ్ళు పాఠం చెప్తే పోలేదంటే దాన్ని బట్టి మీరు ఏమైనా నిర్సైట్ చేశారు వాళ్ళు ఇంద్ర విరోచనలు ఇద్దరు ఉన్నారే వీళ్ళు సేనకిత్ స్పదూ సేన ఇలా ఇందాక నుంచి నేను చెప్తున్నది అదే డోంట్ మిస్అండర్స్టాండ్ మై మై ఫ్యాషన్ ఇట్స్ ఫ్యాషన్ ఆఫ్ పీచింగ్ అది దాన్ని సో వీళ్ళలో ఏదో దోషం ఉన్నది సేనకిత్ స్పదూవసేన వాళ్ళ హృదయంలో ఏదో రాంగ్ నోషన్ వారిని బాధిస్తోంది బుద్ధి ఏదో దోషం పట్టుకుని అంటే అలంకార ప్రియత్వమో లేకపోతే దేహం మీద ఉండే వ్యామోహమో ఏదో పూజిస్తూ ఉన్నంతేమని ఆ ఇంద్రుడు అలాగే ఉన్నాడు విరోచనుడు అలాగే ఉన్నాడు ఎప్పుడైతే బుద్ధి ఒక బలమైన వాసన ఉంది దానితోటి ఏమైపోయింది వివేక విజ్ఞానము తప్పు వేయబడినది ప్రతిబద్ధ ఆటంకము ఆటంకము ఆఫర్ సిడ్జ్ ట్రూత్ ముఖం మీద కొట్టినట్టు కనపడుతూ ఉంటుంది ఆయన వాడు తెలుసుకోడు ఎందుకు తెలుసుకోవటో తెలిసిన బికాస్ ఇట్ డెంట్ వాన్ టూ నోట మనకి ఆత్మజ్ఞానం కావాలనేటువంటి దృఢమైన ఆగ్రహం ఉన్నట్లయితే మనకి ఈ క్షణంలో ఆత్మజ్ఞానం కలుగుతుంది ఉన్న సత్యం ఏంటంటే మనకు ఆత్మజ్ఞానం అక్కర్లేదు గురికే మనం విత్సర్వీస్ పే తర్వాత కాలక్షేపానికి ఉంటుంది సేదో ఆత్మ దోమ అంటూ నిజంగా ఆత్మజ్ఞానం కావాల్సి వస్తే ఈ దొరుకుతుంది ఇట్ ఈజ్ లైక్ బ్యాడ్ కాలక్షేపం కింద నడుస్తూ ఇప్పుడు మీ అదర్ సైడ్ అధిప్రాయ్యంటే కాలశాతం కింద నడుస్తూ ఉంటే అలా కొంతకాలానికి శ్రవణం చేస్తే అప్పటికైనా ఇప్పుడు కుత్పాడు అవుతాడు ఆ శ్రవణానికి పవర్ ఉంటుంది శ్రవణం అంటే చీపురు గట్టి పెట్టుకు తొడవడల్లా శ్రవణం ఉంటే ఆ చీపురు గట్టపట్టి పులుస్తూ ఉంటే ఆ పై లేయర్ మట్టి కొద్దిగా పోతుంది అంతా పోదు అది అలాగే దట్టంగా మట్టి ఓ పోతుంది మళ్లీ నెక్స్ట్ డే మళ్లీ చీపురు గట్టి పులుస్తుంటే పోతుంది అలా కొంతకాలానికి పోతుంది అని ఆశ తర్వాత ఎంత మట్టిపోతే వీడంత తేలిక పడతాడు తేలిక పడతాడు తేలిక పడ్డామనే మాట విన్నారా మీరు వీడు ఒళ్ళన నూను అభ్యంగన స్నానం చేస్తాడు అనమాట నూనె రాసుకుని నలుగుపరుకుని ఉంటాడు మనకి వాడిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఆయన నువ్వు వెళ్ళి ఏ నదిలోనైనా తింటూ ఆ కొంతసేపు ఆ శరీరాన్ని ఉన్నటువంటి మురికినంత వాచ్ చేసుకుని కనబడరా బాబు ఇది చూస్తే దుఃఖం కలుగుతుందని అనిపిస్తుంది అభ్యంగన స్నానం చేసి వాడిని చూస్తే ఆ తర్వాత వాళ్ళు స్నానం చేసి వస్తే అమ్మా ఫోన్లనైనా తేలిక పడింది రోజు నువ్వు తేలిక పడ్డావాదో అంట ఆ విధంగా చీపుడు పెట్టి తీసుకున్నట్టుగా ఈ గమనంలో కొంత పొడవటం అనేది జరుగుతుంట అని పువ్వు ఎలా మనం ఎలా చేయకపోతే మనం ఉరికి మన దగ్గరే ఉంటుంది అది వేరే సంగతి సేపు వీళ్ళకి ఏదో పెద్ద ఆటంకరం ఆ వివేక విజ్ఞానము వివేక విజ్ఞానము అంటే ఆ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఏది ఆత్మ ఏది అనాత్మ అనే మౌలికమైనటువంటి పేదాలు తెలియలేకపోవడం అది అవివేకం అంటారు ఆ అవివేకంలో ఉన్నవాడు వివేక జ్ఞానాన్ని సంపాదించాలి మన మనకిప్పుడు ఏది అవసరమో తెలుసు అండి వివేక జ్ఞానం గతి మనకి రిచువల్స్ పూజలు పురస్కారాలు యజ్ఞాలు యాగాలు గ్రహాలు నక్షత్రాలు తర్పణాలు ఇవన్నీ తీర్థయాత్రలు దానాలు ధర్మాలు అవన్నీ చేయొచ్చు ఎవరు కాదంటారు బట్ అన్నిటికంటే అర్జెంటుగా మనకు కావాల్సింది ఏంటంటే వివేక విజ్ఞానం అదే మనకు లోపించింది దాంతో మనం సంస్కారంలో బద్ధులమై ఉన్నాము కాబట్టి అర్జెంటుగా కావాలి వివేక విజ్ఞానం ఆ తేడా తెలియాలి ఆత్మ ఆత్మ వివేకం తెలియాలి ఆ తేడా తెలుసుకునేందుకు పాపం ఆయన గారు బోధించారు కానీ బలీయమైన ఆటంకం వేల బుద్ధి ఏదో రూపంలో ఉన్నతని చేత ఆ ఛాయాత్మ గ్రహము అది పోలేదు తర్వాత దృఢ నిశ్చయ వాళ్ళు పూర్వ ఎలాగైతే మాకు తెలిసిపోయింది ఆత్మ అంటే ఖాయాత్మయే ఆత్మ నాకు తెలిసిపోయింది అని దృఢ నిశ్చయంలో ఉన్నట్లు అలాగే సందేహం కూడా లేదు అప్పుడు వాళ్ళని అడుగుతున్నాడు ఆయన కింపక్క మీరు ఏం తెలుసుకున్నారా అని ఆయన అడుగుతున్నాడు ఏం తెలుసుకున్నారా బాబు అని అడిగారు అయితే వాడు చెప్తున్నారు అడిగే ఆ మంత్రం పూర్తయింది తర్వాత మంత్రం తౌహు యథైవేదం ఆవాం భగవ సాధ్వలంకృతౌ సువతనౌ పరిష్కృత స్వహమ గ ఆలంకృత శుభతమౌ పరిష్కృత ఆత్మా ఇచ ఏతదమృతమృతి సౌహ శాంతహృదయ్రజతుమర్థి విడే చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఇంత తి హీడారి ఉందండి రజవహో పూజనీయో మేము ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను మా సోదరుడు విరోచనుడు ఎక్కడ ఉన్నాడు మేము ఇంతకు ముందు కొంచెం ఊకేళ్ళలా ఉండే వాళ్ళు ఇప్పుడైతే సాధ్వాలముగా ఉన్నాము చక్కగా అలంకారాలు చేసుకున్నాం అని ప్రకారంగా అలా తర్వాత మంచి వస్త్రాలు కూడా ఖరీదైన వస్త్రాలు కూడా కట్టుకున్నాము తర్వాత పరిష్కరతం హెయిర్ కట్ నెయిల్స్ కట్ చేసుకునే పచ్చగా ఉన్నాము అవి అందరూ ఏమిటంటే ఇక్కడ మేము ఎంత అందంగా ఉన్నామో మా ఛాయలు కూడా అంతే అందంగా ఉన్నాయి ఏమైనా కరెక్ట్ గా అదే విధంగా ఇమౌ భగవ సో ఈ ఛాయలు కూడా హే పూజనీయ సాధకృతములుగా సువసనములుగా పరిష్కృతములుగా ఉన్నాయి కాబట్టి ఇదే ఆత్మ ఏమేది హోవా ఇదే ఆత్మ అంటే ఇదే ఇంక ఉంది అని అన్నారు వీళ్ళు అన్నాడు ిరాత్మ అంటే ఏది అక్షిని పురుష అది ఆత్మ అర్వాదు మీరు ఒక్క సత్యం మర్చిపోవద్దు ఏ తమృతం అభయం ఏత్రహ్మ అది మర్చిపోవద్దు మీరు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు బండ వీళ్ళకి చెప్పి చూశాడు సెకండ్ టైమ్ ఎక్స్పెరిమెంట్ చేయించాడు అయినా వీళ్ళు ఛాయాత్మ గ్రహంలోనే ఉన్నారు ఇంకా వాళ్ళకి ఏం చేస్తాడు పాపం ఏదో ఒక బలమైన ప్రారంభం వేల వెంటాడుతోంది ఆ వాసన యొక్క ప్రభావం చేత అజ్ఞానంలోనే ఉండిపోయారని చూసి తెలుసుకున్నవాడై ఆయన ఏమంటున్నాడంటే సోదంధ్రా నేను చెప్పింది మీరు గుర్తుపెట్టుకోండి ఏ స ఆత్మా అపహత ఆత్మాచోకృత విధిఘత్సహ అభిపాస సత్య సత్య సంకల్ప ఇది ఆత్మిక పైగా మాట కూడా మీకు మీకు చెప్పాను ప్రతిసారి చెప్తా వస్తున్నా ఏ తమృతం అభయమే త్రహ్మ అని చెప్పారు చెప్తే వాళ్ళు అనుకున్నారు తాము తెలుసుకున్నదాన్ని ప్రశంసిస్తున్నాడని వాళ్ళు చెప్తున్నారు ఎంత బుద్ధిమంతులు చూడండి పరమానందంటారే హనుకున్నది ఆయన కన్ఫర్మ్ కూడా చేస్తే ఆయన ఏం కన్ఫర్మ్ చేయలేదు నిజంగా ఆయన లార్జ్ స్కేల్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయని వాడు తెలుసుకోలేదు ఒక పరదా కంటికి కట్టేసినట్టు అయిపోతుంది ఒక ఆత్మ మంచంలో మనిషి దిపేస్తూ ఉంటారు ఆ టైంలో వాడు తెలుసుకోలేదు వాడికి ఏదో మళ్ళీ మంచి గుడ్ ప్రారంభాలు అవ్వాలి అప్పుడు తెలియాలి కాని ఆ క్షణంలో వాడు తెలుసుకోలేదు ఒకసారి ఒక ఒక పీస్ ఆఫ్ టెక్స్ తో లేకపోతే ఒక పీస్ ఆఫ్ ఒక ఎనాలిసిస్ నన్ను అడిగారు ఒక అడిగితే నేను ప్రేమగా దాన్ని ఎనలైజ్ చేయను నా ముందు ఛాపిస్తాను నాది నేను కొంచెం ప్రేమగా ఎనలైజ్ చేయటం నాకు అలవాటు నేను ఎనలైజ్ చేసి పెట్టాను అయ్యప్పటికి నాకు అర్థమైంది వీడు టోటల్లీ రాంగ్ డైరెక్షన్ లో ఉన్నాడని అర్థం దాంతో ఇంకొంచెం నేను కొనసాగిస్తే వారు నేను ఇప్పుడు క్లాష్ అవ్వాల ఎందుకంటే వాడైరెక్షన్ వేరు నా డైరెక్షన్ వేరు అందుకోసం నేను ఏం చేశానంటే ఆ అవును అని విత్ డ్రా మాట మార్చలేదు మాట మార్చకూడదు కదా విత్ డ్రా బికాస్ ఐ నోటిస్ దిలో కెనాట్ బి మేక్ టు వాడు సత్యాన్ని చూసి చిత్తండి చాలా మంది చాలా వాసనాభరితంగా ఉంటారు చాలా వ్యక్తి వాసనలను కలిగి ఉంటారు వాడి సత్యాన్ని పోలేదు బ్రెయిన్ వాష్ అయిపోయి ఇవ్వకున్న ఐడియాస్ పట్టుకుంటారు కాబట్టి అటువంటిప్పుడు వాడి వెంటబడి సత్యాన్ని వాడికి అప్పుడే అందజేషయాలనే ప్రయత్నం చేస్తే క్లాష్ చెప్తారు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనమే విచిత్ర మరి వారు ఎప్పుడు సత్యాన్ని తెలుసుకుంటాడైతే చూడండి ప్రపంచంలో అందరూ సత్యాన్ని తెలుసుకునే కూర్చి మనది కాదు కదా పరమేశ్వరుని యొక్క ప్రపంచం పరమేశ్వరుడు ఎప్పుడో వాడికి ఆపర్చునిటీ కలగజేస్తాడు అలగజేసినప్పుడు వాడు వస్తాడు మన దగ్గరికి రావాలని లేదు వాళ్ళ ఎదురు మహాత్మ దగ్గరికి వెళ్తాడు వారి ప్రార్థన బాగున్నప్పుడు వెళ్తాడు వెళ్ళినప్పుడు వాడి పుణ్య ఫలము అది గతగూదితే వారికి ఆ దృష్టం వస్తుంది వన్ టు వెయిట్ వారు వెయిట్ చేయాల్సి ఉంటుంది వాడి ప్రేమ వాళ్ళు వెయిట్ చేయాలి కాబట్టి పాపం ప్రజాపతి ఏం చేస్తారు ఏం చేయలేదు ఊరుకున్నాడు వాళ్ళు మనకు బాగా తెలిసిపోయిందని వాళ్ళు లేకపోతే చాలా హృదయం ఇందులో ఇంకొక రహస్యం ఏంటంటే మీకు హెయిర్ కట్ చేసుకుని చక్కటి వస్త్రాలు వేసుకున్నాడు అంటే ఇంకా వాడు గురుకులానికి పంచడాడు వాడు పంపకపోవడానికి గురుకులంలో గురుకులలో అంటే కొంచెం ఉదక వస్త్రాలు కొంచెం తపస్సు చేసే లక్షణంతో హేర్ అది పెంచుకునే వాడు అప్పుడు గురుకున్నారని మనకు వస్తాడు కానీ చక్కగా గడ్డ క్రిమ్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ వీడి గురుకుల ఇంటికి వెళ్ళిపోతే కాబట్టి ఆయన కూడా నార్మోస్ కూడుకున్నాడు వీళ్ళు లేకపోతే శాంత హృదయం ప్రభావం నేను ఊరికే మీకు శ్లోకం అంతా చెప్పేశాను ఇప్పుడు హస్తకారులు ఈ మంత్రాన్ని వివరిస్తారు మళ్లీ ఐటమ్ సి అనాలిసిస్ మంత్రం మీద చాలా అందంగా వివరిస్తారందముదమి వాళ్ళు అలాగే తెలుసుకున్నారు ఎలాగా ఇదం ఇది ఛాయాత్మ ఈ ఛాయాత్మక నిమిత్తమైన దేహము ఇది దేహాత్మ ఛాయాత్మ దేహాత్మ దేర్ వన్ అని పిక్చర్ ఒరిజినల్ పిక్చర్ ఏమేమి సమస్య ఎలాగంటే ఇప్పుడు మీరు పాస్పోర్ట్ ఫోటో చూసుకుంటారు వాడు ఇమిగ్రేషన్ వాడు పాస్పోర్ట్ ఫోటో చూసుకుంటాడు మోహన్ చూస్తాడు మోహన్ చూస్తారు పాస్పోర్ట్ చూస్తారు అయిపోయింది ఇదే అది అదే ఇది ఇదే ఆత్మ దేహమే ఆత్మ పాస్పోర్ట్ వరకు అది కరెక్టే కానీ వీడు వేదాంత విద్యార్థి వీడు అలాగే ఉండటం చాలా దురదృష్టకరమైన విషయం సో వాళ్ళు అలాగే తెలుసుకున్నారు ఇంతకు ముందు చెప్పారు ఇంతకు ముందు యథాయి వేయడం అని మొదలు పెట్టి అలా ఆ మంత్రం ఉంది మీరు ఒకసారి వెనక్కి తిరిగి అనంతరంలో ఛాయనే ఆత్మర స్వీకరించినట్టుగా ఇప్పుడు కూడా అదే ధోరణిలో వాళ్ళు ఉన్నారు పూర్వరత్ యథా సాత్మల విశిష్టమే ఈ మౌనరాం విపరీత నియౌ వసు సాధ్వలంకృత దృష్టాంతం చేత గొప్ప గొప్ప కంక్లూజన్స్ డ్రా చేయాల్సి ఉంటుంది ఆ కంక్లూజన్స్ డ్రా చేయటం మానేసి ఆల్దివే రాంగ్ కంక్లూజన్ డ్రా చేసుకున్నారు ఉన్న దృష్టాంతం అదే దాంట్లోనే వాళ్ళు ఎలా డ్రా చేశారంటే మనం ఇక్కడ ఎలాగైతే యథా సాత్వలంకారాధిష్టం సాధంకారములు మంచి మంచి అలంకారములు వస్త్రములు మొదలైనవి కలిగి ఉన్నాము ఇక్కడ ఎలా ఉన్నాము ఏమేవ ఇవయాత్మీ ఛాయాత్మాక్ట్ గా అలాగే ఉన్నాయి అయిపోయింది సరిపడిపోయింది కాబట్టి ఛాయాత్మ ఇది రియల్ ఆత్మ దానికి నిమిత్తమైన దేహము అలంకారములు ఇవన్నీ కూడా రియల్ ఆత్మ నేను అంటే దేహము నాది అంటే దేహమునకు సంబద్ధమైనది నాది దేహానికి సంబద్ధమైనది అలంకారం ఉందనుకోండి నెక్లెస్ ఇది నాది దేహానికి సంబంధించి ఇల్లు ఇది నాది నేను దేహము అయిపోయింది ఇది వీడి జ్ఞానం వీడిద్దరి జ్ఞానం ఇంద్ర విరోచనలు సో ఆ రకంగా తెలిసి సుతరాం విపరీతం ఇస్తే స్వభూవ ఏమాత్రము రైట్ డైరెక్షన్ లో తెలుసుకోకపోగా ఆ రాంగ్ నోసన్న దేహాత్మ భావంలో మరింత గట్టిగా దిగుసిపోయి ఉన్నారు సుతరా మంచిది లక్షణం ఎ ఆత్మా అపహత పామాుక్ పునః సద్విశేషం అన్విష్యమాణోక్షిణిరుషో దృశ్య సాక్షాత్మనిదిష్ట తద్విపరీత్రహాపనయాయ ఆత్మలంకార దృష్టాంతే ఆత్మస్వరూపత్ విపరీత గ్రహో నాపరీ అంతా చెప్తున్నారు ముందర్లు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉన్న హిస్టరీ అంతా యజ్ఞ ఆత్మన లక్షణం ఏ ఆత్మని వీళ్ళు తెలుసుకోలేకపోయారంటే ఈ ఆత్మ యొక్క లక్షణాన్ని ప్రజాపతి చెప్పాడో ప్రజాపతి ఎవరు చెప్పాడు ఆత్మ పహత పాత్మాగి విమృత్యుహో ఆ వాక్యం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆత్మా పరహత పాత్మాగిరవ విమృత్యు విశోహో విజిఘత్త అపి పాత సత్యతామ సత్య సమతీఆ అది ఎక్కరో చెప్పాడు చెప్తే అది ఆయన చెప్పింది వాళ్ళు విన్నారు ఇది ఏదో చిజాయిగా వాక్యం అర్థమైంది అర్థం చేసుకుని పునఃేషం అన్విష్యమానయో ఆ వివరాలు వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకంటే ఆత్మకి పుణ్యపాపాలు ఉంటాయని విన్నాం గానీ మీరేమో ఆత్మ అంటే ఎవరండి నేనేనా ఆత్మ నేను కస్తే ఏదైనా బయట ఎక్కడైనా ఉంటుందా అయ్యో వెరవాడా నువ్వేరా ఆత్మది మరి అయితే నాకు పుణ్యపాపాలు ఉండవా ఉండవు అదేంటండి నేను కర్మలు చేస్తున్నాను కదా నాకు పుణ్యపాపాలు ఉండకపోవడం ఏమిటి నువ్వు కర్మల్ని చేయట్లేదు నేను కర్మల్ని చేయట్లేదా లేదు మరి నేను కర్తను కాదా కాదు కర్మ ఫలాన్ని అనుభవించదు అదే పడు అది నువ్వు కాదు ఏం పాఠం లేదు ఎందుకు వచ్చిన పాఠం నేను ఎందుకు చెప్తున్నాను మీరు ఎందుకు చూస్తున్నారు ఏమో నాకే డౌట్ నిజంగా ఏం పాఠం మీరు లోకంబాబు వెళ్ళి చూడండి దేవాలయంలో తిరుపతి చూడండి లక్ష మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పండి రాజు లేదు మాట్లాడి ఎక్కడికైనా ఏమైనా సందర్భం ఉన్న మాట్లాడినా ఇది కానీ మరి అది చెప్పాడే ఆత్మ అపహతపాత్మ అని చెప్పాడు ఆత్మకి విజర జర లేదు అన్నాడు ముసలిధనం లేదు అన్నాడు మీరు ఎవరినైనా అడిగి చూద్దాను ముసలిధనం ఉందంట లేదంటే ఇది శోకహా ఆత్మకి శోకం లేదంటాడు ఇది ఎక్కడ కరమండి ముసల్తనం లేదంటే ఏదో మిస్టికల్ థింగ్ ఏదో అనుకున్నా ఏదో కాలక్షేపం శోకం లేదంటాడు ఏంటి ఈ విధంగా వాళ్ళకి ఆ వాక్యం ఏమి అంటు పట్టక దాని విశేషణాన్ని తెలుసుకోవడం కోసం వాళ్ళు పరిషత్తులు ఏర్పాటు చేసి అయ్యా మేము గారి దగ్గరికి వెళతాము కొంచెం మాకు సెలవు గ్రాంట్ ఆ క్యాబినెట్ పెట్టి వీళ్ళు రాజులు వీళ్ళు వీళ్ళ ఆయా నగరాలకు అధిపతులు ఇంద్రుడు విరోధన వాక్యంలో ఉండే ఆ విశేషణాల యొక్క సత్యాన్ని అన్వేషిస్తూ అన్వేషించి చెక్తి రియాలిటీ ఆఫ్ ఆత్మ వాళ్ళు ఇక్కడికి ఏం చేస్తే ఆయన ఇంతకు ముందు కర్ణాకర్ణిగా విన్న మాటది ఆత్మా అపహతాత్మ ఇప్పుడు సాక్షాత్ గా వాళ్ళు ముఖం మీదే చెప్పారు ఏషోక్షిని పురుషో దృశ్యతే అక్షిణి తన్ను ఎందు ఆ పురుషుడు అనుభవానికి వస్తున్నాడు ఎలా అనుభవానికి వస్తున్నాడు కంటికి తూకు అనే శక్తిని అనుగ్రహిస్తూ తన్ను ద్వారా రూప జ్ఞానాలను ఆ పురుషుడు అనుభవానికి అది ఆత్మ అని చెప్పి చెప్పింది ఎక్కడుంది వీళ్ళు తెలుసుకున్నది ఎక్కడుంది ఏదో సాగుతుంది వినాయకుడిని చదివొ వాహనరుణ్ణి చేసినట్టుగా వీళ్ళ ఆత్మస్వరూపాన్ని అంతా ఉల్టాగా తెలుసుకున్నారు అంతా తప్పుగా తెలుసుకున్నారు తర్వాత అని చెప్పిన వేళ్ళకి సరిగ్గా తెలియకపోతే అప్పుడు ఆయన విపరీత గ్రహ అపనయా వాళ్ళకి దేహమే ఆత్మ అనేటువంటి తప్పుడు అభిప్రాయం తల్లకిందుల అభిప్రాయం విపరీత అంటే తల్లకిందులు ఉల్టా కొన్ని ఆత్మస్వరూపం తెలియకపోతే తెలిగిపోయింది కొన్ని ఓపెన్ మైండెడ్ గా ఉంటే కొంత ఓపెన్ మైండెడ్ బీట్లు అర్థం చెప్పచ్చండి ఆల్రెడీ సిక్స్యేషన్స్ లో ఉన్నవాడికి పాఠం చెప్పడం చాలా కష్టం అతను ప్రారంభం ఏంటంటే తనకి చాలా తెలుసు అనుకుంటాను నాకు డాక్టర్ గారు ఓ గుణపాఠం నేర్పారు నేను పాఠం ఏంటంటే ఆ పాఠం ఏంటంటే ఏదైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యం పేరు దానికి డ్రగ్స్ పేరు దానికి చేసే టెస్టులు ఏవో ఉంటాయి ఆయన డాక్స్ మరో మరొస్తుమే పేరు ఆ టెస్టిస్ట్ పేరు ఇలాంటివేమో కొన్ని పేర్లు తెలిసి కొంత కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి అందరికీనో తెలిసినప్పుడు వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ గెలవడం వల్ల తప్ప ఏం లేదు కానీ మిడిమిడి జ్ఞానం అంటారు ఈ మిడిమిడి జ్ఞానంలో వచ్చినటువంటి దోషం ఏమిటంటే మిడిమిడి జ్ఞానం గలవో దగ్గరికి వెళతారు వెళ్తూనే ఈ డాక్టర్ దగ్గరికి ఏ ధోరణతో వెళుతంటే నాకు ఈ టాపిక్ మీద నాకు పరిజ్ఞానము అనే ధోరణతో వెళతాది డాక్టర్లు చేయాలి నో సంతింగ్ డాక్టర్లు చెప్తూ ఉంటే వీడికి తెలిసిన పదాలు వీడు విచ్చరిస్తూ ఉంటాడు తప్పేం కాదు మరి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రయత్నం చేస్తాడు అది తప్పు కాదు రైట్ ఇన్ఫర్మేషన్ కానీ దోషం ఎక్కడ వస్తుందంటే ఈ టాపిక్ నాకు తెలుసును అనే ఒక సిచ్యువేషన్తో మీ డాక్టర్ చెప్తా అటువంటి పేషెంట్ ని ట్రీట్ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయండి వాడు మూర్ఖుడుగా ఉంటాడు వాడికి హాఫ్ నాలెడ్జ్ ఇచ్చిన ఏం కదా ఏమీ తెలియకుండా పలుతుంది అని చెప్తారు వాడికి ఏమని చెప్పాలి ఎర్రగోళి పొద్దున్న వేసుకో లేదా నల్ల గోళీ సాయంకాలం వేసుకో అని చెప్పాలి వాడిని ట్రీట్ చేయటం అంతా తేలికనే కానీ ఒకటి కాదని ఒక డాక్టర్ గారు చెప్తారు నెల్లూరులో ఉన్నారు ఒక డాక్టర్ గారు మంచి డాక్టర్ వేదాంతం తొలుతుంది ఆయన అతను మిత్రుడు సో ఆయన హండ్రెడ్ పర్సెంట్ కన్విన్స్ అయ్యారు ఎందుకు కన్విన్స్ అయ్యానంటే ఆ మిస్టేక్ నేను చేస్తున్నా ఇస్ దిస్టేక్ అప్పుడు ఆయన చెప్పారు అందుకోసమే చెప్పారు మీరు ఓపెన్ మైండెడ్ గా నేను చెప్తున్నానంటే కరెక్ట్గా మీరు నాకు కళ్ళు తెప్పించారని చెప్పారు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్ఫర్మేషన్ మనకు తెలుసున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా అలా ముందేసి అయ్యా నేను ఈ అనారోగ్యంతో ఉన్నాను దారి చూపించండి నేను చాలా శరణాగతి చేశాను అలా ప్రొసీడ్ అవ్వాలి మనకి తెలుసుకున్నదంతా ఆయన ముందు పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని సిచ్యువేషన్ చేస్తాయి ఇట్ ఇస్ వెరీ ట్రూ నేను కర్శనల్ గా అనుభవం అంటే మీటిస్తాను వేదాంతం కూడా అనుభవం వేదాంతం మీరు తెలుసుకోవాలనుకుంటే ఓపెన్ మైండ్తో రోన్ సరెండర్ వ్యవస్థలు ఖర్చు వ్యక్తి పూజ జనాలు వ్యక్తి పూజ చేస్తారు హ్యూజ్ ప్రాబ్లం వ్యాడింగ్తో సరెండర్ కర్చ ఎందుకంటే అది ఒక రకమైన మానసిక పరాధీనత వ్యక్తి పూర్తి చేత తేలిక తత్వాన్ని తెలుసుకోవడం కష్టం మీరు తేలికైన కొనేది గట్టలు కష్టమైన కొని మానేస్తారు మనుషుల స్వభావం అలా కాబట్టి ఓపెన్ మైండ్ ఉండాలి టోటల్ ఓపెన్ మైండ్ ఉండాలి శ్రద్ధ అంటారు సార్ ఒక శ్రద్ధ ఉండాలి మీరు ముందే చూసుకోవాలి మనం యోగ్యమైన వ్యక్తి వెళ్తున్నామా లేదా అని చూసుకోవాలి దీంట్లో ఒకరిని పాండతే గ్రా చేస్తున్నా అలాగే సత్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి అలాంటి ఓపెన్ మైండెడ్నెస్ తర్వాత రిసెప్టివిటీ సైకలాజికల్ రిసెప్టివిటీ టూ ఫిలసాఫికల్ ట్రూఫ్ ఉందా ఆ రిసెప్టివిటీ క్లోజ్ ఎక్కువ ఎప్పుడు మీరు సిచ్యువేషన్ పెట్టుకునే పూర్వాగ్రహాలు పెట్టుకుని ఉన్నట్లయితే ఆ రిసెప్టివిటీ బందేస్తుంది రిసెప్టివిటీ ఉండదు ఇప్పుడు ముక్కు దిబ్బర వేసింది అనుకోండి ఆ ముక్కులో జ్ఞానేంద్రియంగా ఉంటుంది కానీ వారి ముక్కులో తీసుకెళ్ళి రోజు వాటర్ పోసినా అది ఏదిగా అంటారు తెలియదు వాసన తెలియదు ఆ తెలియదు దుర్వాసన తెలీదు ఎందుకంటే ఆ రిసెప్ట్ కిల్స్ బ్లాక్ అయిపోయి మన బుద్ధి అలాంటి బ్లాక్తోంది అలాంటివి ఉండకూడదు తెలియలే వీళ్ళకి ఆ విపరీత గ్రహం ఉన్నది ఇది దేహాత్మవాదము దాన్ని తొలగించటం కోసం పాపమైన రెండు దృష్టాంతాలు ఉదశరామ దృష్టాంతము సాధ్వలంకార దృష్టాంతము ముందు కేవలము ఉదశరామము చూసుకో తర్వాత సాధ్వలంకారము ఇది ట్రెడిషనల్ ఎక్స్పెరిమెంట్ ఈ రెండు కూడా చెప్పాడు చెప్పితే వీళ్ళక ఆత్మస్వరూపము తెలిసి ఉండాలి ఆత్మస్వరూప బోధం కలగాలి కలగకపోగా దానికంటే విపరీతమైన ఛాయాత్మ గ్రహం శిక్షింది వీళ్ళ మా ఇండ్లో ఛాయా ఆత్మస్వరూప బోధాసు విపరీత గ్రహించే విపరీతమైన దానికి ఉల్టా అయినటువంటి ఆత్మ యొక్క స్వరూప జ్ఞానానికి ఉల్టా అయినటువంటి దేహమే ఆత్మ ఛాయే ఆత్మ అనేటువంటి విపరీత జ్ఞానము విపరీతమైన ఆగ్రహము దాని జ్ఞానం అన్నాడు ఉంటే తోడను సో అది తొలగిపోలేదు నా అపడ్డత అతహోషే నకే నచు ప్రతిబద్ధ వివేక విజ్ఞాన సామర్థ్యం ఇది మత్వా ఆయన తెలుసు మత్వా అంటే జ్ఞాత్వానత్వం ఆయన తెలిసిపోయింది ప్రజాపతి గారు ఏమో తెలిసిపోయింది వీళ్ళ బుద్ధిలో పెద్ద దోషం ఎదో ఎక్స్పరిమెంట్ లో ఇది ఏమి వీళ్ల మీద పనిచేయటం లేదు ఏదో ఒక దోషం చేత వివేకం లేదు వివేక విజ్ఞానం అంటే అప్రిషియేషన్ ఆఫ్ ది డిస్క్రిమినేషన్ అది లేదు అది లేకపోతే పోనీ మనం చెప్పొచ్చు కదా అంటే దాన్ని పొందే సామర్థ్యం కూడా లేదు ఆ రిసెప్టివిటీ వివేకం లేకపో ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు అబోర్డింగ్ స్కూల్లో ధ్యానం నెల రోజుల తర్వాత తండ్రి వెళ్ళి ప్రిన్సిపాల్ని అడిగారు మా విద్యార్థి మా అబ్బాయి ఎలా జరుగుతున్నాడు మీ అబ్బాయి చాలా బుద్ధిమంతకండి అన్ని పెర్ఫెక్ట్ కానీ రెండే కంప్లైంట్స్ ఉన్నాయి మీ అబ్బాయిని కూడా ఏమిటన్నాడు వారికి తెలియదు ఇంకోటి చూస్తే వింటుంది ఇదే రెండే కంప్లైంట్ పేరున్న ధ్యానాన్ని బోధిస్తే వినడు ఇంతకంటే ఇంకేం కావాలన్నా ఇది రెండు చాలు ఆ రకంగా వీళ్ళకి వివేక విజ్ఞానమా లేదు కొని చెప్తే తెలుసుకునే సామర్థ్యమా లేదు ఇంకెందుకు పనిపిస్తారు అది వాళ్ళ పరిస్థితి ఇంద్ర విరోచనలు వాళ్ళు అలా కాబట్టి పొజిషన్ కి సంబంధం లేదన్నది సో నేను దృష్టాంతం చెప్తాను నేను పెన్సిల్ వెన ఎక్కడితో వెళ్ళా వెళ్తే ఒక అమ్మగారు వచ్చి ఎవరంటే మా అబ్బాయి ఉన్నాడు అతను మామూలుగా ఎర్రోర బాగానే ఉన్నాడు సింపుల్ గా డ్రెస్ చేసుకున్నాడు అవి సింప్రెస్ అయ్యింది డ్రెస్ ఇతను ఆ వేదాంతం చదవటానికి హృషికేసి వెళ్లాలనుకుంటున్నాడు మీ సలహా కోసం వచ్చాడండి మీరు ఒకసారి మాట్లాడండి అని అన్నారు అమ్మగారు వద్ద అని అక్కడ వెళ్తారు ఇతను వచ్చి కూర్చున్నాడు సో భూమి టౌన్ లో నేను అక్కడ రెండు గంటలు సత్సంగం చేశాను ఒక గంట భోజనం చేస్తా ఉంటాను యంగ్ మ్యాన్ వచ్చాడు ట్వంటీ ఫైవ్ థర్టీ నేను ఎటువంటి దృష్టికోణంలో ఉన్నానంటే ఏదో ఫ్యాషన్ ఫ్యాంక్ అంటాను శోభనార్తీవ్ చేసి వెళ్ళిపోతే ఏదో ఒరిగిపోతుందని శోభనార్ఖ్యం సో అలాంటి ఫైన్స్ లో ఉంటారు జనం ఐ నో ఇట్ ఐ సీ దమ్ విత్ స్కోప్ సో వన్ మోర్ అని నేను అనుకున్నాను అనుకున్నాను ఎక్కువ మాట్లాడతాను అతను మాట్లాడారు నేను హృషి చేసుకు వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఎందుకు అంటే ఎంఎస్సి పూర్తి చేస్తానంటే ఎందుకు హృషివ్ చేసేస్తాను కానీ నీకు కొని ఏదో చేస్తున్న ఎటు చేస్తా వెళ్ళి అని ఏదో చెప్పబోతున్నా నేను అడిగిన చిన్న సమాధానం చెప్తారు ఐ వాజ్ టేకి అండ్ ధర్మ ఐ నేను ఇంకో కొన్ని ప్రశ్నలు అడిగి కొంచెం ప్రోప్ చేస్తే ఐ వాజ్ టర్నింగ్ బికాస్ దృఢమైన వివేక విజ్ఞానం గల మనిషి ఎదుర్కొన్నా నిలబడున్నా అంతృఢమైన డిస్క్రిమినేటరీ పవర్ ఆత్మానాత్మ వివేకం వైరాగ్యం తలవారు నాకెట్ల ఆనందం అనుకుంటుంది నేను నా నువ్వు బీగెస్ ఇంకా అతను ఆ సంసారంలో ఆ సంవత్సరంలో ఇమ్మడలేదు ఆల్రెడీ హీ వాస్ స్ట్రెవింగ్ విత్ పీపుల్ అండ్ పీపుల్ వర్ స్ట్రెవింగ్ విత్ నో ఇంట్రెస్ట్ ఈ సంవత్సరమేగా ఆయన ఇంట్రెస్ట్ లేదు అతనికి చెప్పిన మాటలు వింటే నాకు ఆశ్చర్యమే నేను పాఠంలో ఒళ్ళు హోనం చేసుకుని చెప్పే మాటలు నాకు రెండు మాటల్లో చెప్పేసిన అప్పుడు నేను చెప్పాను వెళ్ళి హృస్యూకేషన్ ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చారు ఏమంటే నేను నేను సరిగ్గా అనుకోలేదు ఇలాంటి వాటినని నాకు అసలు నాకు తెలిసిపోయినందుకు ఇచ్చారు ఐ నో సో ఐ సిన్సియర్లీ అట్లైజ్ యూ యూ అలౌ థింగ్స్ టు హ్యాపన్ లైఫ్ అంటే అతను హుసికేషన్ వెళ్దాం అనుకుంటున్నా మంచిదమ్మా మీరు ఆశ్చర్య తెలిసిపోతుంటారు ఆ తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఆర్మి కలిశారు నాకు నేను ఎప్పుడు ఈ మధ్య వృికేషన్ వెళ్ళింది తక్కువ ఐదోసారి వెళ్ళాను అది కలిసామా మీ అబ్బాయి ఎలా ఉన్నాయంటే బాగున్నాయండి వృఫికేషన్లోనే ఉన్నాయండి ఏదో చదువుకుంటున్నాడు ఎలా ఉన్నాయంటే హ్యాపీగా ఉన్నాదండి నేను చూసి వచ్చాను ఈ జ్యూస్ కర్ఫెక్ట్ దట్ డెసిషన్ కాబట్టి అది ఒక్కొక్క వ్యక్తిలో ఆ వివేక విజ్ఞానం వల్ల దీపం ప్రకాశించినట్టుగా ప్రకాశిస్తూ ఉంటుంది వాళ్ళు ఆ సీఎం చేప ఎక్కినట్టుగా ముందుకు వెళ్ళిపోతారు ఆ జ్ఞానంలో ఆ మార్గంలో వాళ్ళకి ఎన్ని సమస్య ఉండదు కానీ ఇది ఫ్యాన్సీ పీపుల్ ఉంటారు చూసారా వాళ్ళు ఫ్యాన్సీతో దాంట్లో దిగి అవి అరక్క ఆ వదిలిపెట్టే సింగాన్ని తిరిగి పట్టుకోలేక నానా హింస పడుతూ ఉంటారు వాళ్ళు హింసపడుతూ వాళ్ళు హింస పడుతున్నారని మీకెలా తెలుసుంటారేమో వాళ్ళు ఇతర వాళ్ళని హింస పెట్టేస్తూ ఉంటారు దాన్ని బట్టి వాళ్ళు హింస పడుతున్నారని తెలుస్తున్నారు ఇతరులను ఉంటారు వాళ్ళు ఇతరులను హింస పెడుతున్నారంటే దాని వాడు హింస పడిపోతున్నాడు అని వర్క్ అదర్స్ అల్టిమేట్లీ యూ డూ టువర్ కాబట్టి ఆ వివేక విజ్ఞానాన్ని కలిగి ఉండటము ఒకవేళ ఒకసారి తక్కువ ఉంది అయితే అసలు లేకపోయినా దాన్ని పొందే రిఫెక్టివిటీ కలిగి ఉండటము గ్రేట్ బ్లెస్టింగ్ అన్ఫార్చునేట్లీ ఇంద్ర విరోచనలకి బ్లెస్టింగ్ లేదు ఆయన ఏం కదల తీ అని తెలుసుకున్నాడు ఆయన ఇది మర్వాత యథావిత్రేతమేవా ఆత్మానం మనసు నిధాయత్మే ఆయన ఏం చేస్తాడు ఆయన చెప్పింది చెప్పాడు వీళ్ళకి అర్థం కాకపోతే ఏం చేస్తాడు అర్థం కాలేదు మేము ఇంకా తెలుసుకుంటామంటే మళ్ళీ చెప్తాడు కానీ వాడు మాకు తెలిసిపోయిందనే దనిశ్చంలో ఉంటే ఏం చేస్తాడు ఆయన ఏమనుకున్నాడు అంటే మళ్ళీ ఇంకొకసారి వీళ్ళకి చెప్దాము అని తను ఆత్మస్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకున్నాడో అదే మనస్సులో దుచ్చుకునే యథాభిప్రేతమేవ ఆత్మా కలిపి ఆత్మ కాదు యథార్థమైన ఆత్మతత్వాన్ని మనసి నిధాయ మనస్సులో పెట్టుకుని ఆయన ఏష ఆత్మ ఆయనన్న ఏషాంక ఆయన మనస్సులో ఉన్న ఆత్మ వీళ్ళు చెప్పిన ఛాయాత్మ కాదు వాళ్ళు ఏష ఆత్మాని గు అని ఆ శరాబం గురించి ఈ ఆత్మ అని చెప్పారు వాళ్ళు ఈయనన్నారు ఏష ఆత్మ అని ఈయనంట ఆయన మనస్సులో ఉన్న ఆత్మను గురించి ఆయన ప్రస్తావన చేసి గిరా అంటే మీరు అనుకున్నది ఆత్మ కాదు అని స్పష్టంగా చెప్పి గిరా అని చెప్పి ఆ తర్వాత వాళ్ళ అజ్ఞానాన్ని ఎప్పటికైనా పోగొట్టుకుంటారేమోనో ఒక రైడర్ ఒకటి పెట్టాడు కేవలం రైడర్ ఏంటంటే ఏ సదమృతం ఇది అమృతం అంటే ఇమోషనల్శము లేనిది మ్యూటబుల్ మ్యూటేషన్స్ లేని అంటే జరిగిన స్త్రీలకిత్వం అభయం భయము లేనిది ఇప్పుడు దేహమే ఆత్మ అయితే దేహమే ఆత్మ అయిన వాళ్ళు ఎప్పుడూ భయపడుతూ బతుకుంటారు మరణ భయం ఉంటుంది జరాభయం ఉంటుంది రోగ భయం ఉంటుంది అన్ని రకాల భయాలు ఉంటాయి ఎందుకంటే జుట్టు తెల్లబడితే భయపెడతారు అండి మనసులో అంత తెల్ల పూర్వానికి సామెత ఒకటి ఒక ఆయనకి ఇద్దరు భార్య సో ఒక భార్య ఆయన కంటే బాగా తెలినా ఒక భార్య ఆయనతో సమానమైన వయస్సు సో ఈ పెద్ద భార్య జుట్టు కొద్దిగా ఈ చిన్న భార్య జుట్టు నల్లగా తొమ్మిది నల్లగా వచ్చింది ఇప్పుడు ఈయన ఉన్నాడు మధ్య ఎటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాడు ఈయనకి తెల్ల జుట్టు వచ్చింది కొంత కొంత జుట్టు తెలి ఈ చిన్న భార్య అనుకుంది వీడికి తెల్ల జుట్టు ఉంటే నాకు ముస్లిం మొగ్గురు అనుకుని అందరూ అనుకుపోతారు అనుకుని తెల్ల జుట్టు తీసుకున్నారు ఈ పెద్ద భార్య ఎనుకుంది వీడికి నల్ల జుట్టు నా ముగ్గురు నాకంటే చిన్నవాడు అనుకుని భ్రమపడతారో నాకు నల్ల జుట్టు తీసేస్తున్నారు వీడు గోడుగుండు అయి కూర్చున్నాడా అదే ఓ కథ అంటే జనులు దేహం దాకా ఎందుకంటే దేశాలను పట్టుకునే ఆత్మభావంలో ఉంటారు ఎటువంటి అజ్ఞానంలో మానవుడు ఉంటాడు ఆ దేశములు ఆత్మ దేహమాత్మ అయితే వారికి అభయం ఎప్పుడైనా ఉంటుందా ఉండదు ఎప్పుడు జిట్టు తెల్లబడుతుందో అనే భయంలోనే ఉంటాడు అభయం ఎందుకు వస్తుంది బ్రహ్మ అంటే దేశమున అతీతమైనది బ్రహ్మ అంటే దేశమున అతీతమైన ఇప్పుడు దేహానికి సంబంధించిన విషయాల్లో పరిచ్ఛేదము ఎప్పుడు ఉండే తీరు ఆత్మజ్ఞానికి కూడా దేహానికి సంబంధించిన లిమిటేషన్స్ ఎక్కడికి పోవు అలాగే ఉంటాయి దేహానికి సంబంధించిన లిమిటేషన్స్ ఏమిటో చెప్పండి గట్టిగా నడిస్తే మోకాలు చెప్పే కదా అదో ఎంత గట్టి ఎంత వేగంగా నడిచినా పది మేలు వేట నడవలేకపోవడం అదో లిమిటేషను ఇవి ఉంటాయి ఇవి ఎక్కడికి పోవు అలాగే ఉంటాయి నిజానికి ఆత్మజ్ఞానం గలవాడిని మీరు బాహ్య చిహ్నాలను బట్టి ఏమీ గుర్తుపట్టలేదు కథపరిజ్ఞ లక్షణాలు తీసుకోవడం ఆయన జీవిత శైలిని బట్టి ఆ నిష్కామ భావన దయా కరుణ ప్రేమ తర్వాత ఆత్మీయత్వాభిమానం దేనేందు లేకపోవటం ఇటువంటి లక్షణాలను బట్టి మనం తెలుసుకోగలుగుతాం గాని ఆయన వేషాన్ని బట్టి నామాన్ని బట్టి లేకపోతే అధర్మ మూర్తిని బట్టి కాషాయాన్ని బట్టి మీరు ఎన్నడూ గుర్తుపట్ట అజ్ఞానికి జ్ఞానికి వర్క్ యూ సీ అవుట్ వర్ల్డ్ ఎవరింగ్ ఈ ఎవరికింగ్ ఏ కామన్ ఉండదు ఇన్వర్డ్ గా అవుట్వర్డ్ ని ఎవరికి కానీ లోక దృష్టి ఎలా ఉంటుంది వాళ్ళు జ్ఞాని ఔట్వర్డ్ అపీరెన్స్ బట్టి వీళ్ళు నిర్ధారణ చేసే ప్రయత్నం చేస్తారు అందుకంటే జ్ఞానిని తెలుసుకోవాలంటే వాడు కూడా ఒక రకం జ్ఞానం ఇవి ఉండాలి వీడు ఔట్వర్డ్ అపీరెన్స్ బట్టి చేస్తారు అది కొంచెం దట్టంగా లావుగా పొడుతూ ఉన్న బాగా వ్యక్తం వేసుకుని మాలలు గట్టిగా వేసుకుంటారు జ్ఞానం అనుకుంటారు అనుకుని వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఏం తెలుస్తుంది సో డిస్పోజ్ ఇగ్నోరెన్స్ తీస్తాయి అది వాటి గెట్ అవుతాయి ఇగ్నోరెన్స్ పంచి పెడుతూ ఉండటం ప్రసాదం పంచి పెడుతున్నాం అజ్ఞానాన్ని తగ్గినట్ట అంతే కదండి మరి చేసి శివలింగం తీసి ఇదిగో శివుడు అంటే అజ్ఞానం పంచి పెడుతున్నట్టే జ్ఞానాన్ని ఇస్తున్నట్ట వివేకాన్ని ఇస్తున్నట్ట సో this is a very easy word anyway that is not the point the point is we know of the uh, atma brahma brahma arth deshak desha, desha paripheda munu me nidhi how do we put the brahman in that all around we are very much limited uh, in size therefore amrutam ante kala paripheda munu nidhi ante manasthu kadu because mind is limited in size so aapaye అని ఆ డైడర్ పెట్టాడు పెట్టి ఆయన విదిరెట్టాడు ఎందుకంటే వీళ్ళు సరే నేను మీకు యాసిడ్ టెస్ట్ ఇస్తున్నాను ఆ యాసిడ్ టెస్ట్ ను విదిరి పెట్టకండి అది అది సక్సెస్ అవ్వాలి లెట్ మస్ సో అంటే నీళ్ళలో ఇస్తే ఆ లెట్మెస్ ఎర్రగా అయితే యాసిడ్ అయితే అలాగా నువ్వు ఏది ఆత్మ అనుకుంటున్నావో దాన్ని ఈ లెట్ మస్టెస్ట్ పెట్టుకో అని ఆ రైడర్ పెట్టి చెప్పేసి ఎందుకంటే ముప్పై రెండు ఏళ్ళు అక్కడే వెళ్ళలేదు దీపాటికి వేరే పిల్లలందరిలో ఒళ్ళు వాళ్ళు ఉంటారు వెళ్ళొస్తే వెళ్ళు వస్తారని ఆయన మాత్రం కూర్చున్నా అంతేగాని వాళ్ళు అనుకున్నాం ఛాయాత్మనే శబాస్ శబాస్ మీరు కొరతగా తెలుసుకున్నారని ఆయన చెప్పలేదు అవునవును మీకు తెలిసిపోయింది అని ఆయన చెప్పలేదు ఏతదమృతమైన ఎ్రహ్మా అననేమక్షణశ్రవణైన అక్షిపురుషస్ ఉద శరాద్యుపత్తి సంస్కృత తావ అయితే ఇంత వరకు చేసిన ఎఫర్ట్ వేస్తా శంకర్లు ఎంత లోతుగా విమర్శ చేస్తారు ఎఫర్ట్ వేస్తా ఏంటో ఎంత ఎఫర్ట్ చేశారు ఆత్మ విధి అని విన్నారు విద్యా ఆత్మరక్షణ శ్రవణ అని విన్నారు కర్ణాకర్నిగా విన్నారు అతి పురుష శృత్య ఈ దగ్గరకు వచ్చారు వచ్చి ముప్పై రెండేళ్లు ఉన్నారు ఆత్మస్వరూపం చెప్తాను రెండు రైతు తిరిగి ఆత్మా అక్షిణి అక్షిణి పురుషో దృష్ట్యే అని చెప్పారు అని అక్షిపురుష స్ అంటారు అక్షిపురుషుని చెప్పే వాక్యం అది విన్నా తర్వాత ఉదశరావాత్ దృపపత్యాక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పేట ఎక్స్పెరిమెంట్ రెండు ఎగ్జాంపుల్ ముందు ఉదశరావంలో తీసుకోవటం తర్వాత సాత్వలం కృతలే ఉదయశ్రావంలో తీసుకోవటం ఏం చేశారు యుక్తి అన్నీ కర్ణాగం గా వెళ్ళాం దత్త ఆధ్యాత్మిక ముఖా నుంచి విన్నాం ఈ ప్రాక్టికల్ ఎక్స్ప్లనేషన్స్ ఉన్నాయి దీంతో వాళ్ళ మనస్సులో ఒక సంస్కారం అయితే ఏర్పడింది సంస్కారం అంటే తీవ్రవృద్ధి చూడవడం వేరే సంస్కారం వాసనలన్నీ తీసి పారవేసేటువంటి సందర్భం ఉంది తపస్సు చేశారు ఆల్రెడీగా మొదలైన ద్వేషం పోయింది అని మనం చూసాం కాబట్టి దే హో సనెక్ అయితే నేను సంవత్సరాలు చెప్తూ ఉంటాను ఈ స్పిరిచువల్ ఫీల్డ్ ఎలాంటిదంటే దీంట్లో మీరు ఒకేసారి గ్రో అయ్య స్టక్ అయిపోతారు ఇది అలా అక్కడ గ్రో అవుతాడంటే స్టక్ అయిపోతాడు నేను నాకు నేను గమనించింది మీరు కరెక్ట్ ఉన్నత చెప్పండి నాకు అలా అనిపించింది తప్పైతే మీరు దీంతో ఫేమ్ రావాలి టెన్త్ క్లాస్లో యూని వీరు స్టేట్ ర్యాంక్ వచ్చిన వారు ఉంటారు టెన్త్ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వాడు ఇంటర్మీడియట్లో చుట్టుకుంటూ ఎక్కడా ఉండడు ఎందుకంటే మీరు అలా ఉంటుంది మీకు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాడు వారి టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు కాదు టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు చుట్టుముతూ ఎక్కడా ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు సబ్జెక్టు మ్యాటర్ ఓ లెవెల్లో ఉంటుంది ఇది ఎక్సెల్స్దే కానీ ఇంటర్మీడియట్ దగ్గరకు వచ్చేప్పటికి సడన్లీ జరి సిస్ట్ ఇంది హైయర్ లెవెల్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది అంటే టెన్త్ క్లాస్ లో అప్రోచ్ చేసి ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా ఓవర్ హాల్ చేసి పాలసీ వీడు ఒక నావెల్ అప్రోచ్ ముందుకు వెళ్ళగలగాలి అడాప్టేషన్ అయిపోవాలి అయిపోతే వీడు మళ్ళీ వస్తారు కానీ వీడు అమరు ఆ టెన్త్ క్లాస్ మోల్డ్ ఉంటుందే దాంతో ఫిక్స్ అయ్యి ఉంటుంది సెలింగ్ తర్వాత అయిపోతాయి ఈ ఫిక్స్ టాట్ ఇచ్చి వాళ్ళు ఉంటారు వాళ్ళు పైకి వెళ్తారు ఇంటర్మీడియట్ ర్యాంక్ వస్తారు అంటే అయ్యి వాడికి ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నా కూడా మంచి కాలేజీలో జాయిన్ అవుతుంది కానీ ఎంఎస్ కు వెళ్లి వాళ్ళలో రీతి ఉంది ఆ ఎంఎస్ వచ్చి నేను అడిగాను ఎంఎస్ చదువుతుంటే ఎక్కడ చదివాదంటే భీమవరంలో చదివాను భీమవరంలో ఎక్కడ చదివారు అంటే భీమవరం పక్కన ఒక పల్లెటూరు ఉందండి మీరు పేరు వినుండరు పెట్టల వారి పాలనని ఆ పెట్టల వారి పాలన ఇంజనీరింగ్ కాలేజీ లో చదివాడు ఎక్కడ అలా ఇంజనీరింగ్ కాలేజీ సో అక్కడ చదివాడు అక్కడ చదివి ఎంఎస్ వస్తాడు మీరు ఈ స్టేట్ మీట్ల ర్యాంక్ అంటే ఆరు వందల డెబ్బై ఎనిమిది అని చదివిస్తాడు కాబట్టి అక్కడ ఎవరి లెవెల్ టక్ అయిపోతా ఉంటారు మనం ది హయ్యర్ లెవెల్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ స్పెషల్ ఎనర్జీ ఇది ఎంత శక్తి దృష్టాంతాన్ని నేను చెప్పాను వేదాంతంలో ఇది చాలా ఖచ్చితమైన చెప్తా నేను చూసి చెప్తాను నేను అంత ఎంతకాలం ఎప్పుడు చూశాను మీరు ఏమనుకోకండి వెళ్ళారన్నానని నాకు తెలిసి గత ముప్పై నలభై సంవత్సరాల నేను దీంట్లోనే ఉన్నా నేను అన్ని రకాలు చూసాను ఎంతో మంది మహాత్ములు సుస్ఫృష్టి చెప్పాను నాకున్న స్పెషల్ ఫ్రంట్ నేను అనేక మంది మహాత్ముల్ని సుస్ఫూర్తి చెప్తాను వీడు గృహస్థ బ్రహ్మచార సన్యాస అని నేను ఎప్పుడు చూడలేదు కాకపోతే పెద్దవాడ చిన్నవాడా అని ఎప్పుడు చూడలేదు రికార్థిపతి అవునా కాదా అని ఎప్పుడు చూడలేదు జ్ఞానమే వీడు ఉపనిషత్వా మాట్లాడుతున్నాడా లేదా రేషనల్ గా మాట్లాడుతున్నాడా లేదా లేదా తలా తోక లేకుండా మాట్లాడుతా తలా తోకా లేకుండా మాట్లాడితే నేను అక్కడి నుంచి పది మైళ్ళు పారిపోతా ఐ కెనాట్ హ్యాండిల్ దిస్ క్రాష్ ఐ హీన్ మెనీ థింగ్ అయితే నాకు అయిపోతుంది మనకు చాలా మంది కనపడతారు అలాగా సమాజంలో ఎక్కడ ఆశ్రమాల్లో చదువుకునేటువంటి వాళ్ళు చాలా మంది కనపడతారు కొన్ని వందల మంది కనపడతారు వేరియస్ పాయింట్స్ స్టక్ అయిపోతూ ఉంటారు నేను ఫ్రాడ్ చేస్తూ ఉంటాను నువ్వు స్టక్ అయ్యావని చెప్తే ఫీల్ అవుతారు నువ్వు స్టక్ అయ్యా చెప్తారు అలాగ చెప్తారు స్టక్ అయిపోయి ఉంటుందండి మనం మళ్ళీ కిక్కి ఒక న్యూ ఎనర్జీ తోటి ముందుకు వెళ్లాలని చెప్తాం అలాగేస్తారు కదా నువ్వు స్టక్ అయ్యవని చెప్పరు ఎన్వాళ్ళు అలాగేస్తారు ఎందుకంటే వాడు ఆత్మ రూపుడే కదా నువ్వు స్టక్ అయ్యవని చెప్పారనుకోండి వాడు మనస్సుకు విషాదం కలుగుతుంది ఆ విషాదమైన పెద్ద అజ్ఞాన ఆవరణ వాడు దాని నుంచి బయటికి రాలేదు ఉపకారం చేయడానికి కూడా ఉపకారం చేసిన వాడుతుంది కాబట్టి ప్రజాపతి గారు చేయాలి ఆ రైడర్ ఇచ్చి స్టక్ అయిపోయే అవకాశం ఉంటుంది మనం అందరం గమనించాలి అని పాఠంలో చెప్పి ఆ రైడర్ ఇచ్చి ఏ విధింపు తీసుకు వాడు క్లాస్ విన్నాడంటే నాటి వాడు మరీ సిక్చ్యువేషన్ ఉన్నవాడు అయితే మనం ఏం చేయలేం కానీ వాడు ఒక్క పిశారు ఓపెన్ మైండ్ ఉన్నవాడు అయినట్లయితే వాడు కింకింగ్ మొదలు పెడతాడు ఏదైనా ఏదైనా ఆలోచించడం బాగుంటుంది నా దగ్గరకు వచ్చి కర్మఫలం లేదా కర్మల్లాగండి అన్నారు అంటే నేను అన్నాను నువ్వు గీత శ్లోకం చదివి కర్మఫలం లేదే కర్మల్లాగండి అనే ప్రశ్న నువ్వు గీత శ్లోకంలో ఏం చెప్పారే ఇప్పుడు కర్మలే వాధికారిస్తే మా ఫలే కదా చిన్న అంటే అర్థమేంటి ఫలం గురించి పట్టించుకోవడం మానేసి కర్మ చేయమనేనా లేకపోతే ఇంకేదైనా అర్థం ఉండదు అండి ఎలా ఉంది దాని ముఖం ఇస్తే కాబట్టి అలాగంటే కన్క్లూషన్స్ పెట్టిపోతుంది ంగాన్ని కూడా ఎప్పుడైనా సరకర్షంగా నన్ను కళ్ళు నేను చెప్తాను ఎందుకంటే ఆ మూడ్ లో వారు ఉన్నప్పుడు మీరు చెప్పిన వారికి అర్థం కాదు కాబట్టి చాలా క్రిటికల్గా ఉంటుంది నన్ను లేదా చాలా క్రిటికల్గా ఉంటుంది ఇంటలెక్ట్ తోటి మీరు దాన్ని సెటిల్ చేద్దామని అది రక్తం అలాగనే ఇంటలెక్ట్ ని పూర్తిగా రిసర్జింగ్ చేసి తరా తోకా లేకుండా ఉంటే కూడా రక్తం మంచిది కానీ మంచి సంస్కారం కలిగింది వీళ్ళకి సంస్కారం అయితే బాగా కలిగింది అందువల్ల ఇన్ని స్టేజెస్ నుంచి ముందుకు వచ్చారు కదా ఫిక్స్కాట్ ఇవ్వాలి ఎప్పుడో తగులుతుంది కలిగితే దొరికితే మనసు అయితే వస్తాయి లేకపోతే అక్కడ ఆయన అనుకుంటున్నాడు మధ్వచనం సర్వం పునః పునఃస్మర ప్రతిబంధ స్వయమేలా ఆత్మవిషయే వివేకో భవిష్యతి ఇది మన్వానహ ఆయన ఏమనుకున్నాడంటే నేను చెప్పిన వాక్యాలను అన్నింటినీ వీళ్ళు మళ్ళా మళ్ళా స్మరించాలి మననం చేసుకోవాలి ఆశిద్దాం మననం చేసుకుందాం అని ఆశిద్దాం అది సరపడదు వీళ్ళకేదో ఒక ప్రతిబంధము మనస్సులో సిక్సేషన్స్ పూర్వాగ్రహములు ప్రజలని పీడిస్తున్నాయి కొంత ప్రారంభ దోషం కూడా పాప క్షయం అవ్వాలి అది అది క్షయం అవ్వాలంటే కాలాన్ని బట్టి క్షయమవుతుంది అది అది ప్రతిబంధం ఎప్పుడైతే క్షయమవుతుందో అప్పుడు వీళ్ళకి వివేకం పుట్టాల్సి ఉండదు ఆత్మ విషయ వివేక ఆత్మ జ్ఞానము సర్వాత్మభావం తర్వాత కంగారలేదు ముందు వివేకం కావాలి ఆ సాంఖ్యయోగం అంటే వివేకం సాంక్షితానికి వివేకం అన్నారు సో లోకేశ్వాన్ని ఇష్ట పురాప్రోక్తమయానుక సో సాంఖ్యయోగేన కర్మయోగే యోగిన సో జ్ఞాన యోగేనా అది వివేక జ్ఞానం సర్వాత్మ జ్ఞానం కాదు వివేకము ఆత్మ అనాత్మ వివేకము నిత్య అనిత్య వివేకము వీళ్ళకి ఆ తేడా తెలియాలి తేడా తెలియకున్నా మట్టి పంతు ధర కలుపు జనులు తేడా తెలియకపోవడం చేతను వాడు బంధంలో ఉంటాడు ఎప్పటికైనా నా మాటల్ని స్మరించి వీళ్ళకి పుణ్య ప్రభావం చేత దానంతట అది కొంత వివేకం వీళ్ళకి కలగాలి అనే ఈ బాడీ విలాగా ఇది నేను ఎందుకు అవుతాను అనే వివేకం వాళ్ళకి చెప్తానా కలగాలి కలుగుతున్నా ఆశిద్దాం అని అనుకుంటున్నాడా ఆయన అనుకున్నాడు ఇంకో పది ఏళ్ళు బ్రహ్మచారిగా ఒక పది ఉండండి రా అని అందాం అనుకున్నాడు అప్పటికే ముప్పై రెండేళ్ళు అయింది వాళ్ళు వచ్చి కొంక చూసి ముప్పై అయిపోయింది ఏడు అంటే మీరు ఆ సంవత్సరం అంటే ఏదో యూనిట్ కింద తీసుకోండి ముప్పై యూనిట్స్ కై అయిపోయింది సరే పోనీలే మళ్ళీ పది ఏళ్ళు నేను చెప్పాను అనుకోండి ఆయన చెప్పాడు అనుకోండి వీళ్ళకి మనస్సులో దుఃఖం కదా ఇంటికి వెళ్ళిపోదామనే హడాలులో ఉన్నవాడిని సికత కొనుక్కుని సిద్ధంగా ఉన్నాడు వారం రోజుల తర్వాత వెళ్ళంటే వాడి మనస్సు ఎలా ఉంటుంది అప్పటికప్పుడు శిథిలేదు వాడు చితికి పోతాడు గురువు మాట కాదని వెళ్ళలేడు ఇది వెళ్లకుండా ఇక్కడ కూర్చుని అన్ని మరిచిపోయి చదువుకోలేడు ఇది చేయలేడు అది చేయలేడు నలిగిపోతాడు మనిషి ఇందుకోసం ఆయన ఏమనుకున్నాడు అంటే దుఃఖాన్ని కలిగించద్దు మనం వాళ్ళు ఉత్సాహంగా ఉన్నప్పుడు సందర్భం మళ్ళీ వాపసు వస్తే ఇంటికి వెళ్ళని వీళ్ళకి ఆత్మ వీళ్ళ మొహన్ లేదా ప్రస్తుతానికి ఏదో పుణ్యం సంస్కారం ఉంది సరిపడుతుంది అని అనుకుని ఆయన సరే వెళ్ళిన గ్రబాబు అన్నాడు అని ఆయన ఊరుకున్నాడు ఊరుకుంటే వీళ్ళు మహానందంగా పంపతి ఇంటికి ప్రయాణం కట్టారు సంకరించాను ఓం పూర్ణ నమదం పూర్ణం పూర్ణాత్మద